స్తోత్రమైన పరిశుద్ధుడ మైమోనతుడ సరష్వంతుడ జీవంగల తండ్రి నీకు వందనాలు స్తోత్రం నైనా ఇచ్చిన ఏసు ప్రభ సమయం దినం బట్టి నీకు వందన రాత్రి కాలంలో మేమందరూ కూడినా ప్రభని సన్నిధిలో ప్రభ ఇద్దరు ముగ్గురు నామంట అక్కడ ఉంటున్నారు మా మద్దరున్న తండ్రి నీకు కొట్లాది వందనాలు అయ్యా ఏమి ఇచ్చినన్నారు మేము చెల్లించడం నాయన మమ్మల్ని ఎంతోగానో కాచి కాపాడి భద్రపరిచిన సజ్జలేఖలు దేవా నీకు స్తోత్రం తండ్రి నీకు వందనాలు తండ్రి నీకు రాత్రి కాలంలో ప్రభాయబిడ్డ తొందరగా నడిపించండి దేవా వాళ్ళకున్న ఆటంకాలను తొలగించండి ఎక్కడైతే ఏ ప్రాంతంలో సేవలు వాడుతున్న ప్రతొక్క సేవల బహుబలంగా మీరు వాడుకోండి మరి కుటుంబాలు ఏసు ప్రభని సంధికి రావాలని ప్రభా నేను జ్ఞానాన్ని దయచేయండి ఏసు ప్రభానికి వందనాలు ప్రభా పత ఒక్క బిడ్డ ఏసుని దగ్గర కూర్చుని నేర్చుకునే శక్తి వాళ్ళకు దయచేయండి దేవా ఆటంకాలను తొలగించండి దయచేయండి ఇంకా అభిషేకించి ఇంకా సేవలు వాడుకోండి దేవా కుటుంబాలు ఇంకా ఎవరైతే మారలేదో ప్రభ వాళ్ళ హృదయాన్ని మారలేదో ప్రభ పతొక్క బిడ్డతో ఈ రోజు మాట్లాడండి ప్రభ వాక్యత బా డి ఏసు ప్రభ కఠిన హృదాలను కూడా మీరు మార్చండి దేవా సన్నిధిలో ఒప్పుకునే శక్తి తెలియండి ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మార్చుకోవాలా ప్రభా హృదయాన్ని మార్చుకోవాలా ప్రభా మీరే జరిగించండి రాకడక సిద్ధపడాలా ప్రభా ప్రతి ఒక్క ప్రభుని రాకడక సిద్ధపడాలా ప్రభా మీరే కార్యం జరిగింది దేవ ప్రతి ఒక్క బిడ్డ నీ బిడ్డ శిష్యుగా తయారు అనేక మంది శిష్యులుగా తయారు చేయాలా ప్రభ మీరే జరిగించండి తండ్రి ఏసు ప్రభా నీ చిత్తంలో ఏమైందో అది నెరవేర్చబడాలా ప్రభా ఏసు సంకల్పాన్ని నీ చిత్తాన్ని మేము నెరవేర్చబిడ్డంగా బాడపడాలా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదాలు పొందాలా ప్రభావ నిలబడాల నీకు వందనాలు తండ్రి ఏ నీకు స్థత్రం చెల్లిసిన ప్రతి ఒక్కడ బలపరచండి ఆశీర్వదించండి మీరు అక్కడ కసితపరచుకోండి పాటల ద్వారా మీరు పొందండి దేవా వాకం మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి దీవించి ఆశీర్వదించి మీరు అక్కడ ప్రతి ఒక్క మైమని నీకే కలుగును దేవా ప్రతి ఒక్క బిడ్డ సందికి నడిపించామని నజ్జడైన ఏ సూకృష్ణం తండ్రి ఆ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ఆ మేనా అక్క ప్రైజ్లోక్క ప్రైజ్ నాడక్క ప్రైజ్ లోడమ్మా ప్రైజ్ ఆడక్క అక్క పాట వాడనక్క పాట పాడ ప్రైజ్ లోడం బట్టి సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి ఏ సుదేవుడనుచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యం అనగా కలిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించనుచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి ఏ సుదేవుడనుచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దిశలేని నన్ను దేవుడెంతో కనికరించే. దిక్కు దిశలేని నన్ను దేవుడెంతో కణీకరించే మక్కువతో నాకు నెట్లు మన శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి వేసు దేవుడను చు టూల జనుల రక్షణ భారము నా పైన కలదు పల్లెటూల జనుల రక్షణ భారము నా పైన కలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి ఏ సుదేవుడను చూ సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేని వాడములకు నోను నా కదేలా బోధ చేయలేని వాడములకు జోబోను నా కదేలా నాదు సుప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామిసు దేవుడను సాక్ష్యమిచ్చేదా పాపులకు మిత్రుడంచు ప్రాణ మొసగిలేచననుచు పాపులకును మిత్రుడనుచు ప్రాణ మొసగిలేచననుచు పాపములను క్షమించుటకు ప్రభు విశ్వచుడనుచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి ఏ సుదేవుడనుచు సాక్ష్యమిచ్చేదా రోగులైన వారులైన వరకు మనకు నెమ్మదిచ్చును రోగులైన వారులైన నాకు కొరకు నెమ్మదిచ్చు ఘోర పాపులైన క్రీస్తు కూర్మితో రక్షించ ననుచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి సుదేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పరమత దూషణేల పరిహసించు పలుకుటేలా పరమత దూషణేల పరిహసించు పలుకుటేల ఇరుగు పొరుగు వారికెళ్ళ ఏసు క్రీస్తు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి ఏసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా ఎల్ల కాలమూర కొంద నీల ఆత్మశాంతి లేక ఎల్ల కాలమూర కొంద నీల ఆత్మశాంతి లేక తల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర సాక్ష్యమిచ్చేదా మన స్వామి ఏ సుదేవుడను చు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యం అనగ కలిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యం అనగ కలిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు ఏ సురక్షించే ననుచు నేను సాక్ష్యమిచ్చేదా మన స్వామి ఏ సుదేవుడనుచు Thank you, sister. Praise the Lord. Thank you, Akka. Praise the Lord, Akka. Welcome, Akka. Uh, brother, praise the Lord, brother. Dili, brother. Thank you, Akka. Thank you, brother. Okay. Brother, say it just for me, brother. Thank okay. you. మహా పరిశుద్ధుడ మహోన్నతుడ కృపా కనికరం గల దేవ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు జీవాధిపతి అయ్యున్న మా ప్రభు మా రక్షకుడువు తండ్రి మా విమోచకుడు దేవ పరలోకమందున్న తండ్రి దేవ వారునాథ సత్య స్వరూపి యోగు దేవ పరిశుద్ధాత్మ దేవ యేసు నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ తండ్రి గడిచిన కాలమంతా దేవ తండ్రి ఈ దినం వరకు దేవాని కృపలో నాయన మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములు తండ్రి దేవానైనా నీ కంటి పాపవలే మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఈ దినం కూడా నాయనని యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఉంటారో అక్కడ వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడవు వాగ్దానం చేసిన దేవుడవు తండ్రి నువ్వు నమ్మదగిన వాడవు కాబట్టి మీరు కృపా సత్య సంపన్నుడు వై తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం దేవ తండ్రి ఇదిగో నా ప్రభాన్ అయినా నీ యొక్క స్వరం ప్రభా తండ్రి మేము వినబోతుండగా పరిశుద్ధాత్మ దేవ తండ్రి ఏసయ్యా తండ్రి మీరు మాతో మాట్లాడండి తండ్రి మేము వినగలిగే చెవులు తండ్రి గ్రహించగలిగిన మనస్సు దేవ సాత్వికముతో తండ్రి ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించలాగున దేవ మా మనోనేత్రాలు విప్పండి మా హృదయాలు తెరవండి తండ్రి మా మనస్సు అంతా ప్రభావన్ వినులాగున తండ్రి మేము ఉండుటకు సహాయం దయచేయండి దేవ ఆసక్తితో నాయన శ్రద్ధగా ప్రభా నాయన నీ వాక్యాన్ని వినులాగిన నా తండ్రి మీరు మాకు సహాయము దయచేయండి తండ్రి మాలో ఎలాంటి కఠినతనం ఉన్నా తొలగించండి ప్రభ గొప్పదేవా నా తండ్రి నువ్వు చెప్పిన వాళ్ళు చూచి చూడనట్టుంటారు వినుట మట్టుకే వింటరు కానీ గ్రహించరు హృదయంతో సంతోషించి నా వైపు వారి మనసు తృప్తి నా ద్వారా స్వస్థత పొందరన్న ఓ కాబట్టి అట్టివారిగా మేము ఉండకుండా తండ్రి మీరు చెప్పినారు మీరు చూస్తున్నారు కాబట్టి మీ కన్నులు ధన్యులు మీ చెవులు ధన్యులు అన్నావు ప్రభ కాబట్టి గొప్ప దేవనైనా తండ్రి మీరు మాట్లాడేటప్పుడు ప్రభ ఆ వాక్యానికి మేము లోబడులాగిన వినయము విధేయత చూపించలాగునా దేవ మమ్మల్ని మేము నైనా మీ సన్నిధిలో తగ్గించుకున్నలాగినా మీరు సహాయం దయచేయమని నేను నా మీద తండ్రి స్వబుద్ధి మీద నేను ఆధారపడకుండా తండ్రి పరిశుద్ధాత్ముడా యొక్క ఆత్మతో నిండిన తండ్రిని యొక్క ఆత్మతో నిండుకొనిన వాడనే వాక్శక్తి కొలదిన వాక్యాన్ని ప్రకటించుటకు దేవ నీ సహాయం నాకు అనుగ్రహించమని ఆ రీతిగా దేవ నువ్వు నా స్థానంలో నిలబడినయన వాక్యాన్ని ఉపదేశించి మాతో మాట్లాడమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి తండ్రి ఆమె మత్తవార్త ఐదో అధ్యాయము ఇరవయో వచనము కాబట్టి ఈ గత కాలంలో దేవుడు మనకి రాజ్యం గురించి అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడం కాబట్టి పరలోక రాజ్యము ఏ రీతిగా ఉందంటే ఒక మనుషుడు తన దాసును పిలిచి వారికి తన ఆస్తి అప్పగిచ్చినట్లు మనం చూసినాం ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒక తలాంతు వాని వాని సామర్థ్యం చొప్పున ప్రతివాడికి తన ఆస్తిని వారికి పంచిపెట్టి ఆయన దూరదేశ ప్రయాణమై వెళ్ళిండు కాబట్టి ఐదు తలాంతులు తీసుకున్నవాడు వాటితో వ్యాపారం చేసి ఐదు తలాంతులకు మరి ఐదు తలాంతులు సంపాదించండు రెండు తలాంతులు తీసుకున్నవాడు ఆ రెండు తలాంతులతో వ్యాపారం చేసి మరి రెండు సంపాదించండు కానీ ఒక తలాంతు తీసుకున్నవాడు తన యజమానుని సొమ్ము భూమి తవ్వి అందులో తాచిపెట్టండి కొంతకాలమైన తర్వాత ఆ యజమానుడు మరలా రావడము వారి దగ్గర తన ఆస్తి గురించి వారికి అప్పగించిన తలాంతుల గురించి వారికి ఇచ్చిన పని గురించి అక్కడ ఆయన లెక్క చూసుకోవడము ఐదు తలాంతులు సంపాదించుకున్నవాడు అయ్యా నువ్వు నాకు ఐదు తలాంతులు ఇచ్చినావు కాబట్టి వాటితో నేను వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించినప్పుడు చూడండి ఆ యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడ నువ్వు కొంచెంలో నమ్మకముగా ఉంటివిగా ఉండి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాల్పొందమని చెప్పాడు రెండు తలాంతులు తీసుకున్నవాడు అయ్యా నువ్వు నాకు రెండు తలాంతులు ఇచ్చినావు కాబట్టి వాటితో నేను వ్యాపారం చేసి మరి రెండు తలాంతులు సంపాదించినప్పుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నువ్వి కొంచెంలో నమ్మకంగా ఉంటివి కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదన్ను యజమానుని సంతోషంలో పాల్బందమన్నాడు కానీ ఒక తలాంతు తీసుకున్నవాడు నువ్వు విత్తని చోట కోయివాడు చల్లని చోట పంట సమకూర్చుకున్నడు వాడైన కఠినడివన్నీ కాబట్టి నేను ఆ సొమ్ము నువ్వు ఇచ్చిన ఈ తలాంతులు భూమిలో తాచిపెట్టినప్పుడు దేవుడు సోమరువైన చెడ్డదాసుడ నేను విత్తని చోట కోయివాడును చల్లని చోట పంట సమకూర్చుకుని వాడైన కఠినడు నా సొమ్ము సాహుకారులంత ఉంచవలసి ఉండవలసింది కదా అని అడిగి ఆ యజమాని అరికించడము చీకటి దానిలోనికి పడవేయడము అక్కడ ఏడుపు పండ్లు కొరకుట ఉంటదని ప్రభు చెప్పాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక దినము తను గురించి తాను దేవునికి లెక్క అప్పజప్పవలసిన వారమే ఆ గడియ ఆ కాలము ఆ సమయము మనకు సమీపంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన సింహాసనం మీద ఆసినుడైనప్పుడు గొప్ప సాక్షుల సమూహం ఎదుట దేవుడు ప్రతి ఒక్కరిని ఒక దినం అడుగుతుడు కాబట్టి ఈరోజు మనకిచ్చిన తలాంతుల విషయంలో దేవుడి పట్ల మనం నమ్మకంగా ఉంటున్నామా మనకిచ్చిన ప్రతి తలాంతుని దేవుని సేవ కొరకు ఆయన మహిమ కొరకు వాటిని ప్రజ్వలింపజేయగలుగుతున్నామా ఆ యొక్క తలాంతులో ఆయన నామం కొరకు మనము వాటిని ఉపయోగించగలుగుతున్నాము అన్నది మనం పరిశీలించుకోవాలి అలాగే పరలోక రాజ్యము పది మంది కన్నికలతో పోల్చిండి బుద్ధి కలిగిన వారు ఐదుగురు బుద్ధి లేనివారు బుద్ధి కలిగిన వాళ్ళు తమ దివిటిలతో పాటు నూనె సిద్ధపరుచుకున్నారు కానీ బుద్ధి లేనివారు తమతో పాటు నూనె తమ దివిటీల కొరకు వాళ్ళు నూనె తీసుకోపోలేదు కాబట్టి పెండ్లి కుమారుడు ఆలస్యం చూడండి బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని కన్యకులు కునికి నిద్రించడము అర్ధరాత్రి ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడన్న ఒక కేక ఒక స్వరం వెనబడము అప్పుడు బుద్ధి లే బుద్ధి కలిగిన కన్యకలు తమతో నూనె కాబట్టి ఆ యొక్క కుమారుని ఎదుర్కోవడము ఆ లోపలికి వాళ్ళు ప్రవేశించడము బుద్ధి లేని తమతో పాటు నూనె పోలేదు కాబట్టి వాళ్ళు బుద్ధి కలిగిన వారిని అప్పటికీ అడిగినప్పటికీ కూడా అది మీకు మాకు చాలదు కాబట్టి అమ్మవారు దగ్గరికి వెళ్ళి కొనుక్కోమన్నప్పుడు అది ఎక్కడికి వెళ్ళినా దొరకకపోవడము మరలా ఆ యొక్క పెళ్లి కుమారుడు దగ్గరి రావడము అయ్యా అయ్యా మాకు కూడా తలుపు తీయమంటే మీరెవరో నేను ఎరుగనని చెప్పడం కాబట్టి ఆ దినం ఎలా ఉంటుందో ఆ గడి ఎలా ఉంటుందో దేవుడు మనకు తెలియదు కనుక మెలుకుగా ఉండమన్నాడు అలాగే పర్లోక రాజ్యము సముద్రంలో నానా విధములైన చేపలు పట్టే వలన ఉందని చెప్పాడు కాబట్టి మంచి వాటినేమో గంపలో వేసుకుంటాడు చెడ్డవాటినేమో బయట తీసి పారవేసి చూడండి వాటిని కాల్చి వేస్తాడు అలాగే యుగ యుగ సమాప్తి ఎందు జరుగుతుందని దేవుడు మనతో చెప్పిండు కాబట్టి నీతి నుండి దుష్టులు వేరుపరుస్తారు దేవదూతలు వచ్చి కాబట్టి వీటన్నిటినీ మీరు గ్రహించండి అన్నాడు మనం చూస్తే పరలోక రాజ్యము ఒక రాజు తన దాసుని యొద్ లెక్కచూచుకున్నాడు అతనికి పదివేల తలాంతలు ఇచ్చినప్పుడు అది వాడు తీరవలేకపోవడము తర్వాత ఆ రాజు నువ్వు నాకు చెల్లించే వరకు నీకు సంబంధించినవి కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నీ కలిగిన సమస్త యావత్తు అమ్మి నా అప్పు తీర్చమని ఆజ్ఞాపించడము తర్వాత రాజు నా ఎడలా ఓర్చుకోమని ఆ రాజు ఎదుట సాగిల ఆయనను మొక్కడము ప్రాధేయపడము తర్వాత ఆయన కనికెర తన అప్పంతా కొట్టివేయడము అలాగే ఈ దాసుడు వేరే వ్యక్తికి అలానే తను కూడా అప్పించినప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తికి తీరవలేనప్పుడు అతను ఎదుట సాగిలపడ్డము చూడండి ఆయనను అడగడము కానీ ఇతను ఏం చేసిండు గొంతు పట్టుకొని అతన్ని చెరసాల్లో వేయించండి కాబట్టి మనుషుల అపరాధాలు మనం క్షమించకపోతే మన అపరాధములు కూడా దేవుడు క్షమించడు కాబట్టి ఈరోజు పరలోక రాజ్యం దేవుడు ఎట్లా పోలుస్తుండంటే మత్తయసు వార్త ఐదో అధ్యాయం ఇరవయో వచనంలో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుతున్నాను కాబట్టి ఎవరు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారంటే శాస్త్రుల పరిసయుల నీతి కంటే అధికమైన నీతి కలిగిన వారే అట్టి వారే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలరు కాబట్టి ఈ శాస్త్రులు పరిశైల నీతి కంటే మన నీతి ఎందుకు దేవుడు అధికము కావాలి అని సెలవిచ్చిండే కాబట్టి వారి ఎలాంటి వారో తెలిస్తే ఇప్పుడు వారి విధానము నీలో ఉందనేది నీకు ఒక వాళ్ళ నీతి మన నీతి అధికం కావాలని మనం అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ నీతి ఏంది వాళ్ళు ఎలా ఉన్నారు వారి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి వారి యొక్క స్వభావం ఎలా ఉంది వాళ్ళ యొక్క హృదయ స్థితి ఎలా ఉంది వారు దేవుని పట్ల ఉండే విధానం ఏందో అవన్నీ మనం గమనించినప్పుడు పరిశీలించినప్పుడు వాటిని అర్థం చేసుకునే మనం మన మనోనేత్రాలు విప్పబడినప్పుడే ఇవి నాలో ఉన్నాయా ఒకవేళ శాస్త్రులు పరిశైలు లాంటి స్వభావమే కానీ గుణగణమే కానీ వారు దేవుని పట్ల కలిగిన జీవితమే కానీ ఈ లోకంలో వాళ్ళు జీవించిన జీవన విధానమే కానీ అది వారికి నాకు సింక్ అవుతుందంటే ఈ దినమే నువ్వు తీర్మానించుకోవచ్చు ను పరలోక రాజ్యానికి ప్రవేశించుటకు దానిని స్వతంత్రించుటకు నువ్వు అనర్హుడవు అంటే దానిలోకి నువ్వు ప్రవేశించలేము కాబట్టి ఎందుకు దేవుడు వాళ్ళ నీతి మన నీతి అధికం కావాలంటే మతైసు వార్త ఇరవై అధ్యాయం రెండో వచనము శాస్త్రులను పరిచయులను మోషే పీట మందు కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి కైకొని ఆయనను వారి క్రియల చొప్పున చేయకూడి వారు చెప్పుదురే గాని చేయరు అంటే వేషధారకులు భక్తిహీనులు ఓ రకంగా చెప్పాలంటే దేవునికి అవిధేయులు అపవిత్రులు యశుప్రభు తన నోటితో తానే శాస్త్రుల గురించి పరిచయల గురించి చెప్తున్నాడు మోషే పీట మందు కూర్చుండేవారే మోసే యొక్క ధర్మశాస్త్రాన్ని ఇతరులకు ఉపదేశించే వాళ్ళే ప్రకటించే వాళ్ళే బోధించే వాళ్ళు చెప్పినవి మీరు అనుసరించి నడుచుకోనేందుకు అది ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి కానీ వారి క్రియల చొప్పున మీరు చేయకండి వారు చెప్పేవారే కానీ చేయని వారు కాబట్టి ఈరోజు నువ్వు చెప్పేదానికి నువ్వు చేసేదానికి పొంతన లేదనుకో నువ్వు ఒక అపద్ధికుడు అన్నట్టు చెప్పే నేనైనా వినే మీరైనా దేవుని వాక్యము అర్థము దేవుని వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయం నమ్మకమైనదని చెప్పిడు ఆయన ఎదుట నిలబడ్డవాడు ఎవడైనా కానీ ఉన్నది ఉన్నట్టు అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పేవాడు కాదు ఏసు క్రీస్తు ప్రభు ఆయనలో అలాంటి భేదం లేదు అలాంటి పక్షపాతం లేదు ఆయన తీర్పు ఆయన న్యాయవీధులు ఆయన కట్టడలు ఆయన ఆజ్ఞలు ఆయన విధులు అవి ఆయన ప్రకారంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటే అలానే చెప్తాడు లేని వారి గురించి లేనట్టే చెప్తాడు ఇందులో కులం జోడ్డు మతం జోడ్డు నా తన అనే భేదం దేవుడు చూడడు నువ్వు దోషువైతే దోషువనే చెప్తాడు నువ్వు నిర్దోషువైతే నిర్దోషు చెప్తాడు కాబట్టి వీరి విదానము వీరి యొక్క స్వభావము వీరి యొక్క గుణము వీరి యొక్క తత్వము ఎట్లా ఉందంటే చెప్పేవాడు మట్టుకే చేసేది ఎక్కడ కూడా పొంతనుండదు ఈరోజు నీ జీవితము నా జీవితం మన జీవితం అలా ఉందేమో ప్రభు మాట్లాడుతున్నాడు లేకపోతే నువ్వు అనర్హుడవి పర్లోక రాజ్యానికి ఇది తీర్పు తీర్చడం కాదు వాక్యమే స్పష్టం చేస్తుంది వాక్యమే మన కన్నులు తెరుస్తుంది కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుందంటే వాళ్ళు మోసే పీట మందు కూర్చుంటారు చేతిలో ధర్మశాస్త్రం పట్టుకుంటారు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నది చదివి నోటితోనే చెప్తారు కానీ ఆ ధర్మశాస్త్రంలో రాయబడ్డట్టు ఇప్పుడు మన వాడుక భాషలు జీవగ్రంథంలో బైబిల్లో రాయబడినట్టు చెప్పుట మట్టుకే చెప్పేవాళ్ళే కానీ ఎక్కడ కూడా చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ క్రియలు ఉండవు వాళ్ళ నడవడి ఉండదు వాళ్ళ ప్రవర్తన ఉండదు వాళ్ళ జీవితం ఉండదు ఎక్కడ కూడా థింక్ కాదన్నట్టు అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా నువ్వు ఒక శాస్త్రుడివి పరిచయుడివి అన్నట్టు అంటే ఒక అపద్ధికుడివి నిజాన్ని నువ్వు వెంబడించిన వాడివి కాదు కాబట్టి శాస్త్రులు పరిచయులు మోసే పీట కూర్చుండు వారు గనుక వారు మీతో చెప్పిన వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనండి ఎందుకంటే అది ఆ ధర్మశాస్త్రము అనుగ్రహించబడింది యేసు ప్రభు వలన అనుగ్రహించిన దేవుడు వీళ్ళు దానిలో ఉన్నది ప్రతిది నిజము కాబట్టి మీరు పాటించండి కానీ వీరి క్రియలు చొప్పున మీరు చెయ్యొద్దు ఎందుకంటే వాళ్ళు చెప్పేవారే కానీ ఎక్కడ చెయ్యరు ఈరోజు మన జీవితంలో మనం కూడా ఎట్లనే డమ్మంగా ఉంటాం కానీ ఎక్కడ కూడా నువ్వు చెప్పిన దానికి నీ జీవితం కనిపిదన్నట్టు ఈ వేషధారణ మానుకోమనే దేవుడు చెప్తున్నాడు ఈ భక్తిహీనత నుంచి బయటకు రమ్మని దేవుడు చెప్తున్నాడు ఈ అవిధేయత కలిగిన జీవితం నుంచి మనల్ని బయటకు రమ్మన్నాడు వాస్తవంలోకి నిజంలోకి వచ్చి యేసుప్రభుని చూసి ఆయన ప్రకారంగా మనల్ని నడుచుకోమని చెప్తున్నాడు లేకపోతే నువ్వు ఒక అపద్ధికుడిగా మిగిలిపోతావన్నట్టు చూడండి మత్తాయిసు వార్త ఇరవై మూడో అధ్యాయం నాలుగో వచనంలో మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు అన్ని ఎక్కడ అన్ని పెట్టి మనుషుల మీద భారాలు పెడతారు మోయశక్యం లేని భారాలు పెట్టి మనుషుల భుజాల మీద వేస్తారంట అలా పెట్టే వాళ్ళే కానీ ఎక్కడ కూడా తమ వేలితో వాటిని కదలింపనరు వీరి తత్వం ఎలా ఉంటుందో చూడండి మత్తాయసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనం ఇది నీకు నాకు ప్రతి ఒక్కరికి తగులుతుంది ఒకవేళ ఇలా నీ జీవితం ఉంటే నువ్వు కఠినపరుచుకుంటే చెప్పేవాడిని బట్టి నువ్వు సనిగితే గొనిగితే ఈరోజు సనిగిన గొనిగిన దాన్ని బట్టి ఈరోజు నువ్వు తిరస్కరించిన దాన్ని బట్టి ఈరోజు నువ్వు దేవుని వాక్యానికి చూపించిన నీ యొక్క అవిధేయత జీవితాన్ని బట్టి ఒక రోజు నీ జీవితములో నష్టపోతావు ఆ రోజు నేను నీ ఎదుట నిలబడి నేను నీకు ఇది చెప్పినా ను గ్రహించలేని గుడ్డివాడివైనవా అంటాడు దేవుడు బిలాము లాంటి జీవితము ఎవడికి యోగ్యమైనది కాదన్నట్టు వాడు గ్రహించలేదు ఈరోజు నువ్వు కూడా అలాంటి బిలాములాగా ఉంటే మార్చుకోమనే మన ప్రభు చెప్తున్నాడు చూడండి మత్త వార్త ఇరవై అధ్యాయం ఐదో వచనంలో మనుషులకు కనబడు నిమిత్తము అంటే వీళ్ళ గుణమేంది ఏది చేసినా మనుషులు చూడాలా వీళ్ళు చేసేది ప్రతిది మనుషులు ఎదుట ప్రదర్శించాలా మనుషులు వీళ్ళని కొనియాడాలా మనుషులు వీళ్ళు చేసిన దాన్ని బట్టి మెచ్చుకోవాలన్న ఉద్దేశంతో చేసేవారు మనుషులను సంతోష ఉండేవాళ్ళే తప్ప సేవించే దేవుణ్ణి ప్రకటించే దేవుణ్ణి వీళ్ళు సంతోష పెట్టరు ఎవడి కోసము నువ్వు దేవుని సేవ చేస్తున్నా చెప్పండి ఈరోజు ఎవరిని సంతోష పెట్టాల మనం ఆయన అన్నాడు కదా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని తండ్రి సాక్ష్యం ఇచ్చిండు తన అద్వితీయ కుమారుని తన ఏకైక కుమారుడి గురించి ఎందుకు ఆయన ఆనందిస్తుందంటే తన తండ్రిని ఈ లోకంలో తన కుమారుడు ఏం చేస్తుడు మహిమ పరుస్తున్నాడు తన తండ్రి ఉద్దేశాన్ని తన తండ్రి చిత్తాన్ని తన తండ్రి తన పట్ల కలిగిన ఆలోచ ఆయన యొక్క సంకల్పాన్ని ఉద్దేశాన్ని ప్రణాళికను తన కుమారుడు ఏం చేస్తుడు ప్రయాస పడుతున్నాడు కొరకు నడుస్తున్నాడు కాబట్టి తండ్రి ఆనందిస్తున్నాడు ఈరోజు నీ జీవితము ఎవరో నీ గురించి ఆనందిస్తే నీకేమి లేదు నువ్వు ఎంత డమ్మముగా ఉన్నా ఏమీ లేదు నీ జీవగ్రంథంలో నీకు శూన్యమే అన్నట్టు ఏ రోజు కూడా దేవుని ఎదుట ఆయన సంతోషపడేలాగా నీ ద్వారా దేవుడు మహిమ పరచబడేలాగా నీ ద్వారా ప్రభు ఆనందించేలాగా ఆయన కొరకు చేసేటట్టు కనబడకపోతే నీకేముంటది ఫలం నువ్వు పడిన ప్రయాసానికి నువ్వు చేసిన సేవకి ఈరోజు లేరా అలాంటి వాళ్ళు ఈ లోకంలో ఇది గ్రహించుకోవాలా ప్రతి సేవకుడు ప్రతి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా చూడండి మనుషులకు కనబడాలని ఏ పని చేయొద్దు అది కపటం అన్నట్టు కపట దారి అని ఎందుకు అంటాడు దేవుడు దానం చేసినా మనుషులు కనబడాలని చేయొద్దు ఏదో నీ ద్వారా ఏదైనా జరిగినా మనుషులు చూడాలని చేయొద్దు కాబట్టి వీళ్ళు వాళ్ళంటే మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు ఎందుకు మనుషులు మెచ్చుకోవాల మనుషులు వీళ్ళని కొనియాడాలా వీళ్ళంతటి వాడు లేడని చెప్పాలా ఈరోజు నీ జీవితం అట్లా ఉందా ఈరోజు ఎవరో నన్ను చూడాలా పలాని వ్యక్తి పలాని వాళ్ళు అందుకోసము నువ్వు పని చేస్తుంటే ఆ పని చేయడం మానుకుంటే నీకు ఉత్తమం ఎందుకు చేసిన దానివల్ల నీకేం లేదు దేవుడికి అవసరం కూడా లేదు ఇలాంటి వాళ్ళు భక్తిహీనులు వేషధారకులు ఈరోజు నువ్వు ప్రభుని శుతితించకుండా ప్రభుని ఆయన నామాన్ని గణపరచకుండా ఆయన నామాన్ని గురించి ప్రకటించకుండా ఆయనకు మహిమ ఘనతను తీసుకురాకుండా ఈరోజు ప్రతిదీ మనుషులు చూడాలా మనుషులు నన్ను మెచ్చుకోవాలా లేదా పలాని వ్యక్తో పలాని వాళ్ళో నన్ను చూడాలా నా గురించి చెప్పుకోవాలా వాళ్ళ దృష్టిలో కోసము నువ్వు సేవ చేసేవాడివైతే ఇది మానుకోవడం నీకు ఉత్తమం చూడండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏది చేసినా వాళ్ళ విధానం ఎట్లా ఉంటుందంటే మనుషులకు కనబడాలా అదే వాళ్ళు కనబడాలనే చేసే వాళ్ళే దప్ప దేవుని ప్రకారంగా చేసేవాళ్ళు కాదు తర్వాత వీళ్ళు ఎలా ఉంటారు తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదరు విందులలో అగ్రస్థానములను వీరు వాళ్ళు ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా మాకు ఒక ప్రాధాన్యత ఉండాల ఎక్కడికి పోయినా అన్ని అగ్రస్థానాలు కోరుకుంటారు దేవుడేమో దీనుడు అయ్యిండు దరిద్రుడు అయ్యిండు సాత్వికుడు ఆకాశ పక్షులు అన్నిటికీ వాటి వాటికి నివాసం ఉంది మనుషులకు అందరికీ నివాసం ఉంది నక్కల బొరియులు నివాసం ఉండడానికి స్థలం ఉంది కానీ మన ప్రభుకి ఎక్కడ ఈ విశాలమైన భూమిలో స్థలం లేదు ఆయన ఎక్కడ కూడా ఆడ్బాటాన్ని ఇంకా తనను తాను రిక్తునిగా మార్చుకొని తన స్వభావాన్ని మార్చుకొని తనను తాను మార్చుకొని ఆ వైభవాన్ని వీడి ఈ లోకంలో యేసుప్రభు జీవించిన జీవితము ఈ రోజు ఉన్న సేవకులు అలాంటి విధానం కొరకు ఆశపడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా అగ్రపేటాలు అంటే అగ్రస్థానం అన్నట్టు చూడండి విందులలో అగ్రస్థానములు సమాజ మందిరములలో అగ్రపీఠములు తంత వీధులలో వందనాలు మనుషుల చేత బోధకులు అని పిలవబడుటకు కూరుదురు వీరి నీతి ఇది ఈరోజు నీ నీతి ఎట్టుంది నీ జీవితం ఎట్టంది ఈరోజు మనుషులు కనపడాలని ప్రయాసపడుతున్నావా ప్రతి నేనే గొప్పవాడిని అని నిన్ను నువ్వు ప్రభు దృష్టిలో నువ్వు తగ్గించబడతవు ఇది గుర్తుపెట్టుకోవాలా చెప్పే నేనైనా ఎవడైనా వాక్యం ముందు అందరూ సమానులే ఇందులో ఏ భేదం లేదు ఏ పక్షపాతం లేదు ఏ తారతమ్యం లేదన్నట్టు కాబట్టి విందులలో అగ్రస్థానాలు కోరుకుంటారు సమాజ మందిరాల్లో అగ్రపేటాలు కోరుకుంటారు సంత వందనాలు మనుషుల చేత బోధకులని పిలువబడటకు కోరుదురు చూడండి మతాయిస్ వార్త ఇరవై మూడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మీరందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని వాడు పోడు పోయేవాడిని బోనీడు వాడు మారడు మారేవాళ్ళని మార్చునేవాడు ఈరోజు ఎంత దౌర్భాగ్యం అయిపోయింది వేషధారులారా యేసు ప్రభుయే చెప్తున్నాడు శాస్త్రులారా పరిసయులారా మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూయిదురు అంటే దాని అర్థం ఏంది దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని దేవుని యొక్క ప్రణాళికని ఆయన యొక్క ఆలోచనని ఆయన యొక్క సంకల్పాన్ని అడ్డగించేవాడు ఎవడో అన్యుడని ఏడుస్తుంటారు కానీ దొంగలు ఎవరు దేవుని బిడ్డలంతా దొంగలు వంచకులు మోసగాళ్ళు ఎవ్వడు లేడు మేము దేవుని సేవకులము మేము దేవుని బోధకులము మేము ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యాన్ని ప్రకటించేమని చెప్పుకునే వేషధారులు ఉన్నారు క్రోరులు తోడేళ్ళు ఈ దొంగలు ఈ వంచకులు ఏం చేస్తున్నారు ఆయనని ఆయన ఉద్దేశాన్ని వంచన చేసి పడేస్తున్నారు కుయక్తుతో నడుచుకుంటున్నారు వాళ్ళలో ఉన్న కపటాన్ని దాచి పైకి నిష్కప్టుల్లాగా ఉన్నారు ృదయంలో అంత క్రోరత్వమే అన్నట్టు అంత చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళు అది సైతానికి ఉంది కదా ఆ మనసు కాబట్టి వీళ్ళు పోరు పోయేవాళ్ళని పోనీరు వీళ్ళు చెయ్యరు చేసేవాడిని చేయనీరు వీళ్ళు ఎదగరు ఎదిగేవాడిని ఎదగనీరు ఇంత దౌర్భాగ్యంగా ఉంటుంది బైబిల్ పట్టుకొని చెప్పే వారి జీవితాలు ఏం లాభం పైపెచ్చి ఎట్లా ఉంటారు వీళ్ళు చూడండి యోగాను రాసిన పత్రిక ఐదో అధ్యాయము నలభై నాలుగులో అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకరిని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగో నమ్మగలరు దేవుడు అంటు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు ఎప్పుడు కోరరు దేవుడు మెచ్చుకునేలాగా దేవుడు ఇష్టపడేలాగా దేవుడు ఆనందించేలాగా దేవుడు నా పట్ల సంతోషించేలాగా అని ఎప్పుడు దేవుని కొరకు వీళ్ళు చేయరంట దేని కొరకు చేస్తారు ఒకరిని వలన ఒకడు మెప్పు పొందడానికి ఎందుకు ఈ దౌర్భాగ్యమైన జీవితం ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం బతికే చూడు వ్యర్థం కదా ఈరోజు చాలా మంది ప్రభు నన్ను నేను చేసే పనిని బట్టి ప్రభు ఒక దినం నేను పడిన ప్రయాసాన్ని బట్టి నన్ను మెచ్చుకోవాలా అని ప్రతిదీ ప్రభు చూడాలా ప్రభు సంతోషించాలా ప్రభు ఆనందించాలా ప్రభు నా ద్వారా మైము పరచబడాలని చేసేవాళ్ళు లేడు ఎవడో నన్ను చూసుకోవాలా ఎవడో నన్ను చూసి మెచ్చుకోవాలా ఎవడో నా గురించి చెబితే అయిపోతుందా ఈరోజు నువ్వు చెప్పే వ్యక్తి నీ గురించి సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యం ఒక దినము దేవుని ఎదుట రుజువు అవుతుందా అది గ్యారంటీ ఉందా కొన్ని నీ గురించి ఇచ్చే చెప్పేవాడి సాక్ష్యానికి గ్యారంటీ ఉందా ఎవడికి గ్యారెంటీ లేదు కదా ఒక దినము తీర్పు దినం అందు ఆయన సింహాసనాసీనుడైనప్పుడు ఆ గ్రంథములు విప్పబడ్డము వేరొక గ్రంథాలు విప్పబడినప్పుడు ఒక్కొక్కటి జీవితం బయటపడుతుంది అన్నట్టు వేషధారులు ఎవరు కాబట్టి ఈ యొక్క గుణగణం ఏంటంటే వీళ్ళు పర్లోక రాజ్యాలోకి పోరు పోయే వాళ్ళని పోనివారు వీరేం చేస్తున్నారు పోని మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని తాళం వేసేస్తున్నారు అంటే దాని అర్థమైంది దేవుని ఉద్దేశాన్ని జరిగించట్లేదు దేవుని ఇష్టాన్ని నెరవేర్చట్లేదు దేవుని యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్లట్లేదు ఆయన వాక్యంలో ఆయన ఏం అది ఎవరికి చెప్తలేదు కానీ వీళ్ళు గ్రహించుకోవాల్సింది బోధకులైన వారికి కఠినమైన తీర్పు ఉంటది బోధించే వ్యక్తి ఎవరైనా నిన్ను నువ్వు నీ ఆధీనంలో తీసుకొని బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే మన జ్ఞానం పెట్టినా మన తెలివి పెట్టినా మన ఆలోచనలు ఇష్టాలు నువ్వు దేవుని విధానాన్ని మార్చిన కాబట్టి నువ్వు భయంకరమైన శిక్ష అనుభవిస్తావు నీకు భయంకరమైన తీర్పు ఎందుకంటే నువ్వు పులిసిన పిండి అనేకులను పులిసిపోయేలాగా చేస్తున్నావు నువ్వు త్రో తప్పిన గొర్రవి అనేకులను త్రోవధప్పిస్తున్నావు నువ్వు గుంటలో పడ్డవాడవి అనేకులను గుంటలో పడేస్తున్నావు కఠినమైన తీర్పు ఇవ్వడా దేవుడు సేవకులకి బోధకులకి నా వాళ్ళే కదా నా గురించి చెప్పేవాళ్ళని చెప్పి విడిచిపెడతాడా దేవదూతల పాపం చేసినా విడిచిపెట్టలా ఆ దేవదూతల్ని సృష్టించింది ఎవరు దేవుడు కదా వాళ్ళకొక న్యాయం నీకు న్యాయం తీరుస్తాడా దేవుడు చూడండి వాక్యము దేవుని విధానం ఏముందో మనం అదే చెప్పాలా దేవుని చిత్తం ఏమై ఉందో అదే చెప్పాలా అందులో ఏముందో అదే చెప్పాలా అది మనం చెప్పలేనప్పుడు పరిశుద్ధాత్ముని సహాయంతో అడిగి తెలుసుకొని ప్రయాసపడి ఆయన అడిగి చెప్పాల మన ఇష్టాలు మన ఆలోచనలు మన ఉద్దేశాలు పెడితే ఒకనొక దినం భయంకరమైన తీర్పు పొందుకుంటావు కాబట్టి వీరు ఎలా ఉన్నారంటే అద్వితీయ దేవుని వలన వచ్చు వీళ్ళు ఎప్పుడు మెప్పు కోరే వాళ్ళు కాదు అందుకు మనుషులకు కనబడ నిమిత్తమే ప్రతిదీ చేస్తారు ఒకడొకడు చూసి మెచ్చుకోవాలనే ప్రయాసపడతారు ఇది మనకు అవసరం లేదు కదా ఎవరు మెచ్చుకుంటే ఏంది నువ్వు చేసిన పని ఎవడు చూస్తే ఏంది నువ్వు చేసిన పని ఆయన కన్నులు చూస్తూనే ఉంటాయి కదా ఆయన చూస్తే జాలిదా నువ్వు చేసిన దానమైన నువ్వు చేసే సేవైనా ఇతరులు చూసి మెచ్చుకోవాలని ఆయనను దగ్గిస్తు మనల్ని పెంచుకుంటే అందుకు దేవుడు ఎంత దుఃఖమైన బాధ మాట్లాడుతుడంటే ఈ వాక్యం చదివినప్పుడు మన కన్నీళ్ళు వస్తాయి ఇంత అక్రమమా ఇంత అన్యాయమా చూడండి మనకి గ్రంథము ఒకటో అధ్యాయము పదహారో వచ్చినము కుమారుడు తన తండ్రిని గనపరుచును కదా దాసుడు తన యజమానుని గనపరుచును కదా నామమును నిర్లక్ష్య యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడిని అయితే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతి యహోవా మనల్ని అడుగుతున్నాడు కుమారుడు ఏం చేస్తాడు తన తండ్రిని ఏం చేస్తాడంట ఘనపరుస్తుడంటే సుప్రభు చేయలేదా ఆయన దేవుడయుండి కూడా ఆయన విధానం ఆ రొట్టెలు ఐదు రొట్టెలు రెండు చేపలు పైన పెట్టేం చెప్పిండు తండ్రిని కృతజ్ఞత చెల్లిచ్చి ఆ గెత్యమైన తోటలో ప్రార్థించేటప్పుడు తండ్రిని చూపిస్తాను పరలోకరా పరలోక రాజ్యపు ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని ఎక్కడ చూసిన యేసు ప్రభువు మన తండ్రి తన తండ్రిని గనపరుస్తున్నట్టున్నాడు కానీ ఈరోజు మనం యువుని గనపరుస్తున్నాం చూడు దాసుడు తన యజమానుని గనపరుచును కదా నామమును నిర్లక్ష్య యాజకులారా ఇది సేవకులకు చెప్తున్నాడు దేవుడు ఈ రోజన్నా నువ్వు దేవునికి భయపడేవాడిగా ఉంటే దేవుని పట్ల ఒనుకు కలిగి ఉన్న వ్యక్తి ఉంటే ఈ మాటని హృదయంలోకి పోనిచ్చు లేకపోతే ఒకనొక దినం నువ్వు చెప్పే బాట కూడా దేవుడు వినడు హృదయంలోకి పోనీయడు అంత బహుభయంకరంగా దేవుడు శిక్షిస్తాడు ఆ తీర్పు నీకు నువ్వు ఊహించలేవన్నట్టు కాబట్టి నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు ఆయన చెప్పిన దాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు ఆయన చేయమన్న దాన్ని నిర్లక్ష్య స్వార్థం కొరకు ఆయన నామాన్ని వాడుకుంటున్న వంచకులు క్రీస్తు విరోధులు మోసగాళ్ళు అపధికులు వేషధారులు కపటం చూపించిన అరహత్య జరిగే క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి ఇప్పుడు నువ్వు తోడేల్లాగా మారినవేమో నీ జీవితం ఈరోజు అలా ఉందేమో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు అంటే దేవుణ్ణి గణపరచట్లేదు మనుషులు చూడాలా మనుషులు మెచ్చుకోవాలా వీళ్ళని వీళ్ళు గణపరచుకుంటున్నారు ఇది ఎంత అన్యాయము ఎంత అక్రమం ఇది ఈరోజు లేరాలంటి వాళ్ళు చూడు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయని అంటుండే దేవుడు తన బాధ చెప్పుకుంటుండడు నన్ను నమ్మిన వారు నా ద్వారా మేలులు పొందుకొని నా పేరు పెట్టుకొని నా విధానంలో ఉండి ఈరోజు నాకే వెన్నుపోటు పొడుస్తున్నారు ఇస్కర్ లాంటి దొంగలు నన్నే అమ్మేస్తున్నారని చెప్తున్నాడు దేవుడు ఈరోజు అమ్మట్లేదా యేసుప్రభుని వంచకులు స్వార్థం కొరకు ఈరోజు అలాంటి మోసగాళ్ళు లేరా చూడు ఇది ఎంత భయంకరమైన పాపము సేవకులకి అందులో నువ్వు ఇలా ఉంటే నీకు ఇది భయంకరమైన పాపం అని కంటికి అనిపించట్లేదా నేను ఇంత భయంకరంగా దేవుని పట్ల ఉన్నానని ఏ రోజన్నా నువ్వు నీ గురించి ఆలోచించుకోలేకపోతున్నావా దేవుడు క్షమించి క్షమిస్తుడు కానీ ప్రతి దానికి ఒక సమయం పెడతాడు దేవుడు నేను యజమానుడైతే నాకు భయపడు వాడు ఎక్కడున్నాడు ఎవడు భయపడుతున్నాడు దేవునికి ఎవడు దేవునికి లోపడుతున్నాడు ఎవడు దేవుడికి విధేయత చూపిస్తున్నాడు ఎవడు దేవుణ్ణి సంతోషపెట్టడానికి దేవుణ్ణి మయమపరచడానికి దేవుని ఇష్టాన్ని దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన కొరకు జీవించాలనే వాళ్ళు ఎవరున్నారు ఆయన నాకు ఇచ్చిన పిలుపు విషయంలో కానీ తలాంతుల విషయంలో కానీ పరిచర్య విషయంలో కానీ సేవ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ వీటన్నిటికీ నేను ఒక దినం లెక్క చెప్పాలా దేవునికి వీటన్నిటికీ ఒక దినం దేవుడు నన్ను అడుగుతాడు ఒకప్పుడు దేవుడు నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పాలా అని భయపడేవాడు ఉన్నాడా ఈరోజు అక్కడ ఆలోచన అసలు ఉందా మనుషుల్లో వినే వాళ్ళలో ఉందా అసలకి భయపడేవాడివైతే నువ్వు మరీ పాపం చేయవు ఈరోజు చెయ్యట్లేదా పాపం ఎవడు భయపడుతున్నాడు దేవుని దేవుడికి ఎవడు దేవుణ్ణి లక్ష్య ఆయన నామాన్ని నిర్లక్ష్య ఆయనకు వచ్చే మహిమను ఘనతను దొంగిలిస్తున్నారు దొంగలు ఎందుకు దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు ఆయన గురించి చెప్పేటప్పుడు ఆయననే చెప్పాల చూడండి లుకాసు వార్త పదహారో అధ్యాయము పద్నాలుగో వచనంలో పరిసయ్యలు వీళ్ళెలాంటి వాళ్ళు వీళ్ళు పరలోక రాజ్యంలోకి ప్రవేశించరు ప్రవేశించే వారిని పోనీయరు మనుషులు ఎదుట కనపడాలా మనుషుల దగ్గర మెచ్చుకోవాలా ఒకడొకడు నన్ను చూసి ఏదో గొప్పవాడిని అనుకోవాలని కంటికి కనబడేటట్టు చేసేవాలు ఎక్కడ కూడా దేవుని నామాన్ని గణపరిచే వాళ్ళు కాదు దేవుని నామాన్ని లక్ష్య కాదు దేవునికి భయపడే కాదు దేవుని వచ్చు మెప్పు కోరే కాదు ఎక్కడికి వెళ్ళినా అన్నట్టు పేరుకేమో యేసుప్రభు శిష్యులని చెప్పుకుంటారు మళ్ళీ జీవించిన జీవన విధానం ఉండదు మనుషులు అగ్రపేటాలు అగ్రస్థానాలు మనుషుల ఎదుట కనిపించుకోవడానికి చేసే మళ్ళీ వీళ్ళ ఏముంది ధనాపేక్ష చూడండి లుకాసు వార్త పదహారో అధ్యాయము పద్నాలుగో వచనంలో ధనాపేక్ష గల ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించు ఆయన లుకాసు వార్త పదహారో అధ్యాయం పదిహేనో వచనము ఆయన మనుషుల ఎదుట ఎవరు ఈ శాస్త్రులు పరిసయులు ఇప్పుడు నువ్వు అలా ఉంటే నువ్వు కూడా ఒక శాస్త్రికి ఒక పరిసైడు చూడండి ఆయన మీరు మనుషుల ఎదుట నీతి మంతులు అనిపించుకుని వారు కాని దేవుడు మీరు ఉదయాలని ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ఎవ్వరు గనులు కాదు వాళ్ళు ఎవ్వరైనా దేవునితో పోల్చడము అలా పోల్చినవంటే నువ్వు పెద్ద పాపివన్నట్టు నువ్వు ఏసుప్రభుని ఎంత మాత్రము ఎరిగిన వాడివి కాదు దేవుణ్ణి ఎంత మాత్రము నువ్వు తెలుసుకున్న వాడివి కాదు నువ్వు ఎంత గొప్ప సేవకుడివైనా కానీ నీకేమీ దేవుని గురించి తెలియదన్నట్టు దేవుని గురించి తెలిసిన వాళ్ళు దేనిని ఘనంగా ఎంచరు అది డబ్బైనా ఆస్తులైనా మనుషులైనా ఏదైనా ఎవరైనా కావచ్చు అది ఏదైనా కావచ్చు అది ఘనమైనది కాదన్నట్టు గొప్పవాడు కదా దేవుడు క్రీస్తు ఆయన తన మనల్ని ప్రేమించి తన రక్తముతో కడిగి విలువలేని మన బతుకులకి జీవితాలకు విలువనిచ్చి ఆయన సొత్తుగా ఆయన ఆలయం ఆయన మందిరం ఆయన నివాస మనల్ని మార్చుకొని నశించిపోకుండా నిత్య నరకానికి పాత్రులము కాకుండా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు దాస్యంలో ఉన్న నిన్ను దత్తపుత్రాత్ముడిగా మార్చి నీకింత గొప్ప విధానం నీకిస్తే ఆయనను పక్కన పెట్టి నువ్వేం చేస్తున్నావు ఈరోజు నీ జీవితంలో ఈరోజు ఏది ఘనమైనది కాదు మన ప్రాణం కూడా ఆయనకన్నా విలువైనది కాదు ఘనమైనది కాదు ఈరోజు నీ జీవితంలో దేవునితో ఏది పోలుస్తున్నావో అని అంటాడు యోహం అని కూడా పరలోక రాజ్యంలో అల్పుడే కానీ ఆయన కన్నా గొప్పవాడు మీకుతో చెప్తానన్నాడు ఎవడైనా కానీ దేవునితో పోల్చడానికి వీళ్ళే ఏ వ్యక్తినైనా ఆయనతో పోల్చుకొని ఆయన స్థానాన్ని నువ్వు ఆ వ్యక్తికే ఆ వాళ్ళకో ఆ దానికి ఇవ్వడానికి వీళ్ళే పాపం ఇది నీకు ఇప్పుడు తెలియదు ఒక యవనస్తుడు వచ్చి కర్లాక రాజ్యంలో నేను గొప్ప అవ్వాలంటే ఏం చేయాలంటే నా ఆజ్ఞలు పాటించమని చెప్తాడు యేసుప్రభ అవన్నీ నేను పాటిస్తున్నాను కదా అంటే నువ్వు పరిపూర్ణుడు నీ ఆస్తిపై బేదలకిమ్మంటే వ్యసన పడిపోయిండు కనుక్కుంటూ పోయిండు ముఖం వికారం చేసుకొని పోయి ఈ రోజు నువ్వు వినేది నీకు అట్టనే అనిపించినా చెప్పిన మాట సత్యం కాకపోదు ఒక దినం అది నిజం కాకపోదు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అబద్ధికుడు కాదు కదా తండ్రి సత్యము చెప్పేవాడు మనల్ని సత్యంలో ప్రతిష్ఠించిన వాడు ఈ లోకానికి సత్యాన్ని సాక్ష్యం ఇచ్చిన కదా మన ప్రభు కాబట్టి ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్న వారు దేవుడు మీ హృదయాలను ఎరుగును ప్రతి హృదయం దేవుడికి తెలుసు అది చెడిపోయిందా శుద్ధీకరించబడిందా అది యథార్థమైన హృదయమా విరిగి నలిగిన హృదయమా అది కల్మషం లేని దుష్ట హృదయం ఉంటది విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందు ఉందేమో చూసుకోమంటాడు అంటే విశ్వాసం లేని దుష్ట హృదయం ఉంటది గర్వం హృదయం ఉంటుంది ప్రతి హృదయం దేవుడికి తెలుసు నా గురించి నేను చెప్పుకునేది ఏం లేదు నా గురించి డమ్మంగా చెప్పుకునేది ఏం లేదు మీ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు ఆయనకి అందరి భవిష్యత్తు తెలుసు అందరి భవిష్యత్తు ఆయన చేతిలో ఉందన్నట్టు ఈరోజు ఉండే దేవుడు కాదు కదా ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉండే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు కాబట్టి దేవుడికి తెలుసు నీ హృదయం ఎలాంటిది అది యథార్థమైన హృదయమా విరిగి హృదయమా అది హృదయం శుద్ధీకరించబడిన హృదయమా పవిత్ర హృదయమా ఇది ఏ హృదయం అనేది దేవుడికి తెలుసు ఆ ఏది గనంగా ఉందో దేవుడికి తెలుసు కాబట్టి మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము కాబట్టి కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామూతరతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను లోభత్వం చంపివేయండి అంటే వీళ్ళు ధనాపేక్ష గల పరిస్థితులని యేసుప్రభు అంటే ఇది ఒక విగ్రహారధన అన్నట్టు వాళ్ళ దృష్టికి ఘనం విలువైనది అందుకు యేసుప్రభుని అమ్మేసుకున్నాడు ఒక వంచకుడు యోధ ఇసుకరవతి యోధ ఈ రోజైతే ఇసుకవేతి యోధలు లెక్కకు మించున్నారు ఏసుప్రభుని అమ్మేస్తున్నారు ఆయన నామాన్ని ఆయనని అమ్మేసుకుంటున్నారు నీతి న్యాయం లేని దుర్మార్గుల తోడేళ్ళు ఈరోజు దేవున్ని వేలం వేసి అమ్మినట్టు ఈరోజు ఆయనని అమ్మేసుకుంటున్నారు స్వార్థం కొరకు ధనాపేక్ష కొరకు అందుకు ప్రభుని ఘనపరచని వారిగా ఉన్నారు ఆయన ఆయన మహిమను ఆయన ఘనతను దొంగిలిస్తున్నారు ఆయన మెప్పు కోరకుండా మనుషులు మెచ్చుకోవాలని చూడు నానా విధమైన దురాశలకు లోబడి దురాశలు కలిగి ఈరోజు యేసు ప్రభుని అవమానాల పాలు చేస్తున్నారు దేవుడికి బాధ కలగదా నీకు బాధ కలగదా ఆ రోజు సహించలేక దేవాలయంలో ఆ రోకలు మార్చే వాళ్ళందరినీ దేవుడు చదరగొట్టండి ఈరోజు అది బహిరంగంగా ప్రతి స్థలంలో కనిపిస్తుంది దేవుడికి బాధ ఉండదా పరిశుద్ధాత్ముడు దుఃఖపడడా ఎవడు చేస్తుండే ఇది ఎంత ఎవడు చేస్తున్నాడు సేవకులు చేస్తున్నారు అందుకు వాళ్ళ నీతికంటే మీ నీతి అధికం కాకపోతే ఎందుకు పోరంటే వాళ్ళు పోరు చూడండి ధనాపేక్ష కలిగి దాని కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారు విగ్రహం చేసుకొని దానికి లోబడుతున్నారు లోబి అంటే లోబడ్డం అన్నట్టు నువ్వు దేనికి లోబడతావా దానికే దాసుడు అని చెప్పిండు రోమాపత్రికలో ఆరో అధ్యాయంలో పావులు నువ్వు పాపానికి దాసుడవా ఆయన నీతికి దాసుడవా నీ అవయవాలు పాపానికి దాసుడుగా వాటికి అప్పగించుకుంటావా నీ అవయవాలన్నీ చూడండి దుర్నీతి అవయములుగా నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుంటావా అన్నాడు ఈరోజు వేటికి అప్పగించుకుంటున్నారు వేటికి లోపడుతున్నారు ధనాపేక్ష లేదా ఈ రోజు ఉన్న మనుషులకు కనబడాలని ఆశ లేదా మనుషులకి మనుషులు చూసి నన్ను మెచ్చుకోవాలా నన్ను ఇతరులు చూసి నన్ను మెచ్చుకోవాలా నన్ను నేను అగ్రస్థానంలో ఉండాలా అగ్రపేఠంలో ఉండాలా దేవుడి లేరా చెప్పడానికి దేవుడు కఠినంగా హెచ్చరికగా చెప్తే మీకు వినడానికి కష్టమైన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఆత్మ అట్లా క్షోభిస్తుంది పరిశుద్ధాత్మని ఆత్మ ఇది గ్రహించుకోవాలా ఇది అబద్ధమే కాదు కదా నిజమే కదా లేదా ఈరోజు నీ కళ్ళ ముందు జరగట్లేదా నీకే ఇంత బాధ ఉంటే తన ఇంటిని తన బిడ్డలని ఈ రోజు వంచకులు వచ్చి వంచిస్తూ చూడు ఆయన నాటిన సత్యాన్ని తీసివేసి ఆ బేజాన్ని తొలగించి దేవుడికి బాదలేదా లేదా క్రీస్తు తన స్వరక్తముతో మనల్ని కొనుక్కున్నాడే తన సొత్తుగా మార్చుకున్నాడే అది ఇప్పుడు దొంగల పాలైపోయిందే అది ఇప్పుడు తోడేళ్ల పాలైపోయింది దేవుడికి బాధ ఉండదా హృదయం లేదా ఆ నోహవ కాలంలో అంతమంది జలప్రలయంలో కొట్టుకుపోయినప్పుడు దేవుడు బాధపడలేదా ఆయన పరిశుద్ధాత్ముడు దుఃఖపరచుకుడు సెన్సిటివ్ కదా దేవుడు కూడా బాధపడతాడు కదా లాజ రోజు వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళందరినీ చూసి దేవుడు ఏడ్చిండు కదా ఆ ఏడుపుని చూడలేకపోయిండు దేవుడు ఈరోజు కూడా ఈ అన్యాయాన్ని దేవుడు చూడలేకపోతున్నాడు ఇంత మోసాన్ని చూడలేకపోతున్నాడు ఇంత అన్యాయాన్ని దేవుడు సహించలేకపోతున్నాడు దేవుడికి బాదలేదా ఇది నీకు కష్టం అనిపించవచ్చు నీకు కఠినం అనిపించవచ్చు లేదా చెప్పేవాడు ఏంది ఇట్లా చెప్తున్నాడని నీకు అనిపించవచ్చు కానీ నువ్వు ఆత్మ సంబంధివైతే పరిశుద్ధాత్మని కలిగి ఉన్న నిజంగా దేవుణ్ణి వెంబడించే వ్యక్తివైతే దేవుని ప్రేమ దేవుని మనసు కలిగిన వాడివైతే దేవుణ్ణి నీకు దేవుని బాధ నీకు చూడండి లోకాసు వార్త పదహారో అధ్యాయం పదిహేనో వచ్చనంలో ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీరు ఉదయాలను ఎరుగును కాబట్టి మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అందుకు మనల్ని విగ్రహం చేసుకోవద్దాన అందుకు దేవుడు తన తల్లినైనను తండ్రినైనను అక్కనైనను చెల్లెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్రులు కాదు నన్ను వెంబడించువాడు తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడన్నాడు ఎందుకు నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలంటే ఈ బలహీనతలు వస్తాయి కాబట్టి ఇవి నీకు విగ్రహాలైతే దేవునికి లోబడలేవు కాబట్టి మత్త వార్త పదహారో అధ్యాయము పదకొండు పన్నెండు వచనంలో నేను రొట్టెలను గురించి మీతో ఎందుకు గ్రహింపరు శిష్యులకు అర్థమవుతలేదు ఈ రోజు కూడా దేవుని బిడ్డలకు అర్థం కాదు అర్థమైతే వాక్యం విని వచ్చి ఆయన హత్తుకుంటారు వచ్చి జీవాన్ని కోరుకుంటారు వాక్యము రెండంచులకు అడ్గము ఆయన మాట అగ్ని వంటిది కాదా అన్నాడు తగులుతుంది తగిలిందని చెప్పి చెప్పేవాడిని ద్వేషిస్తే నువ్వు అంతకంతకుండా అర్హంతకుడువయ్యి రోజు రోజుకి నువ్వు మరి పాపం అనే ఊబిలో పడిపోతుంటివే అలా ఊబిలో ఉండి నీ హృదయము దినదినము దినదినం ఇంకా కఠినమైపోతుందే చుత్తి తీసుకొని కొడుతున్నాడు దేవుడు కానీ నీ బండ పగలతలేదు మీ హృదయాలు పగలట్లేదు చూడండి నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు పరిసయ్యలు సర్దుకయ్యలు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త ఎందుకు ఇక్కడ చెప్తున్నాడు మాతాయు వార్త పదహారు పన్నెండు అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యలు సద్దుకయ్యలు అను వారి బోధన గురించే జాగ్రత్త ఆయనతో తమతో చెప్పినని వారు గ్రహించారు తే బోధ బోధలో జాగ్రత్త పడమంటున్నాడు కదా ఈరోజు రకరకాల బోధలు ఉన్నాయి కానీ నమ్మేది ఏంది జీవగ్రంథంలో ఉంటే నమ్ముతాం అపోస్తుడైన పావుల్ లాంటి గొప్పవాడు నిలబడ్డా వాలకు అతను గనుడు కాదు అపోస్తుడైన పౌలు నిలబడి పౌలు బర్ణభాలు వీళ్ళు నిలబడి వాక్యము రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు చెప్పిన వాళ్ళ ద్వారా విశేషమైన కార్యాలు జరగ వాళ్ళు ఏమైనా చేయొచ్చు కానీ బెరియన్లు ఏం చేసిండ్రు వారు చెప్పినవి ప్రతిదీ లేఖనముల్లో ఉన్నాయా లేవని కాబట్టి బైబుల్లో పౌలే వారి గురించి సాక్ష్యం ఇచ్చిండు వాళ్ళు గనులని కాబట్టి చెప్పే వ్యక్తి ఎవరైనా ఇప్పుడు నేను చెప్పే వాక్యాలైనా నువ్వు బైబుల్ చదివేవాడివైతే ఈ వ్యక్తి చెప్పే బోధ ఆ అధ్యాయంలో ఆ వచనంలో ఉందా లేదా అలా ఉన్నట్టే ఈ వ్యక్తి బోధిస్తుందా అని నువ్వు చదివినప్పుడు అలా లేనప్పుడు నువ్వు నన్ను అడగాల ఎవరు అడుగుతున్నారు అలా అడిగితే చెప్పేవాడికి భయం ఉంటుంది చెప్పేవాడు జాగ్రత్త పడతాడు రెండోసారి కరెక్ట్ ఉంటేనే వచ్చి ధైర్యం చేసి చెప్తాడు లేకపోతే చాలించుకొని వెళ్ళిపోతాడు ఈరోజు ఎవరు ఉన్నారు అట్లా అడిగేది ఓని ఇక్కడ చెప్పేవి తీసి చూసేవాళ్ళు ఎవరు ఎవరు ఎంతమంది ఫోన్లు పట్టుకొని ఎక్కడెక్కడ ఉన్నారో దేవుడు తెలియదా ఎవడు వింటున్నాడో ఎవడు వింటలేదో కాబట్టి బోధ ఎందుకు అనేకులు నా నామన వచ్చి మోసపరుస్తారు అని చెప్పిన మొట్టమొదటి సూచన యుగ సంబంధం గురించి దేవుడు యుగా సమాప్తి గురించి ఆయన చెప్పిన మొట్టమొదటి సూచన ఎవడు నిన్ను మోసపరచకుండా చూచుకోమన్నాడు ఎవడైనా కావచ్చు నేనైనా మిమ్మల్ని మోసపరచొచ్చాము లేదా మీలో ఉన్న వాళ్ళు నన్ను మోసపరచొచ్చాము కాబట్టి నన్ను బట్టి వాక్యాన్ని తీసుకోకూడదు జీవగ్రంథంలో ఉన్నదాన్ని బట్టి అలా పరిశీలించి వాటికి తగ్గట్టు వాక్యాలు ఉండి ఇవన్నీ నువ్వు వెతికి పరిశీలించి ప్రార్థనా పూర్వకంగా దేవుణ్ణి అడిగి ప్రభు ద్వారా రుజువు పరుచుకొని తీసుకోవాలి ఆ వాక్యం అంత ఓపుకుందా చెప్పేటప్పుడే వినలేకపోతున్నారు టైం చూసుకుంటారు వీడు ఎప్పుడెప్పుడు పోతాడానికి ఇక అవి బైబుల్లో ఉన్నాయా అవి నిజంగా అలా చాలా చోట్ల చెప్పబడిందా అలా పరిశీలన చేసేవాళ్ళు పరీక్షించే దేవుని సన్నిధిలో ప్రార్థన ఈ వాక్యము నీకు ప్రకారంగా ఉందా లేదా ప్రభు ఎవడు నన్ను మోసపరచొద్దన్నావు కాబట్టి ఈ వాక్యంలో నేను మోసపోతున్నానా ఇది నిజమేనా ఇది సత్యమేనా ఎవరున్నారు అంత ఓపిక ఎవరుకుంది అందుకే కదా క్రైస్తవంలోకి దిక్కు మాలిన బోధలన్నీ వచ్చినాయి పులిసిన పిండి లాంటి బోధలు ఎవడు అటు చేయుడు కాబట్టి తైతానికి కూడా తెలుసు ఎట్లా మోసం చేయాలంటే వీళ్ళని ఈజీగా మోసం చేయించండి ఎందుకంటే వీళ్ళకి తెలివి లేదు వీళ్ళు గ్రహించనే గ్రహించరు ఈ రోజు కూడా అట్లనే ఉన్నారు గ్రహించరు కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తుందంటే కొరందీలు రాసిన మొదటి పత్రిక ఐదు ఆరు ఏడు ఎనిమిది మీరు అతిశయ మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ఆ బోధ పులిసిన బోధ ఆ మొద్ద నీ శరీరం నువ్వే కదా చూడు పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతా పులి చేస్తుంది అని మీరు ఎరుగరా చిన్న అబద్ధమే చిన్న మంచి నీళ్ళు మంచిగా ఉన్న నీళ్ళలో అంత చేదైన వేస్తే నీళ్ళ విధానం ఏమైపోతుంది చేదు గాదా అంత పాడైన అన్నము తీసుకొచ్చి బాగున్న దాంట్లో అన్నం అంతా పాడవదా ఈరోజు కొంచెము పులిసిన బోధ ఉంటే నువ్వు పులిసిపోయిన ముద్దవన్నట్టు తీసి చెత్తల పడేస్తారు కుక్కలకు కూడా బెటర్ ఎందుకు అవి కూడా తినలేవు కాబట్టి కాబట్టి పులిసిన పిండి కొంచమైనను శాస్త్రుల పరిచయలో చెప్పే బోధ పులిసిన పిండి అని చెప్పిండే సూప్ర కాబట్టి మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా కాబట్టి మీరు ఉండాలా మీరు పులిపిండి లేని గనుక అంటే ఏంది మనల్ని పరిశుద్ధంగా మార్చిండు దేవుడు మనల్ని సత్యంలో ప్రతిష్ఠించీవ గ్రంథాన్ని అయన వాక్ని నీ చేతిలో పెట్టి చదివే ఓపిక లేదు ఉన్నది లేదని చూసే ఓపిక లేదు ఇరవై నిమిషాలు వినడం కూడా కష్టమే ఏం భక్తి చూపిస్తున్నారో దేవుడికి అర్థం కావట్లా అంటాడు యశుప్రభ ఈ తరాన్ని దేంతో పోల్చాలంటే ఆయనకు అర్థం కావట్లా అట్టను అంత దౌర్భాగ్యంగా ఎందుకు తయారవుతున్నారో మనుషులు ఏం భక్తిది అది వాళ్ళకన్నా అర్థమవుతుందో లేదో ఒక గంట నేను ప్రభు దగ్గర కూర్చొని ఆయన స్వరం వినలేనప్పుడు ఆయన ద్వారా నేను ఎట్లా జీవించగలను వాక్యము నన్ను హత్తుకుంటదే వాక్యము నన్ను చేరదీస్తుంది నన్ను నడిపిస్తుంది నా మార్గాన్ని చూపిస్తుంది నా బలహీనతలను చూపిస్తుంది నా లోపాలను చూపిస్తుంది నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని చూపిస్తుంది అది అర్థమే యథార్థమైందని అని ఆశగా దేవుడు ఏం మాట్లాడతాడు ప్రభు నాతు అని వచ్చేవాళ్ళు ఎవరికి ఉంది కాబట్టి మీరు పులిపిండి వారు గనక కొత్త మొద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి ఇంతేకాక క్రీస్తు అను పస్కా పశువును వధింపబడేను గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునకు పులిపిండితోనైనను కాకుండా నిష్కప్టమును సత్యమునను పులియని రొట్టెతో మనం పండగ ఆచరించాలంట నిష్కప్టెము సత్యము పులియని రొట్టెతో కపటకులు వంచకులు ఏం చేస్తారు సత్యాన్ని అసత్యాన్ని చేస్తారు అన్నట్టు నిజాన్ని చేస్తారు వాక్యంలో ఉన్నదైతే దాన్ని వేరే విధంగా మారుస్తారు అన్నట్టు అప్పుడు నువ్వు పులియని రొట్టెలాగా ఉండి పస్కాను ఆచరించలేవన్నట్టు పస్కా పశువు అంటే ఏసుక్రీస్తు ప్రభు అన్నట్టు కాబట్టి ఈ బోధల విషయంలో చెప్పేవాడు ఎవరైనా వినేవాళ్ళు ఎవరైనా లేఖనాలను పరిశీలించడం నేర్చుకోవాలా ఆ లేఖనాలలో ఆ వాక్యం ఆ రీతిగా రాయబడి ఉందా లేదని పరిశీలించాలా పరీక్షించాలా ఒకవేళ అలా లేయబడితే ఏం చేయాలా దానికి రుజువు చేసుకోవాలంటే ప్రార్థనలో ప్రభ ఈ వ్యక్తి చెప్పిన ఈ బోధ ఇది లేఖనాల ప్రకారంగా లేదు కాబట్టి దీన్ని నేను స్వీకరించాలా వద్దా ఇది సత్యమా కాదని అడిగితే అప్పుడు ప్రభు చూపిస్తుడు ఆ చెప్పే వ్యక్తిని చూపిస్తాడు ఆ బోధను చూపిస్తాడు ఎలా రుజువు పరుచుకోకపోతే నువ్వు పులిసిపోతావు పులిసినది నీ లోపలికి వచ్చింది నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు నువ్వు అనుకోవచ్చు నేను సత్యమాను నిష్కప్తమనే రొట్టెతో ఉన్నానని కానీ అట్లా లేదు ప్రభు చెప్తున్నాడు కాబట్టి తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచనంలో దేవుని ఎదుట యోగిని గాను సిగ్గుపడన పనివాక్కర్లేని పనివాని సత్యము వాక్యమును సరిగా ఉపదేశించు కాబట్టి నువ్వు చెప్పే వాక్యం వినే వాళ్ళకి కష్టం అనిపించవచ్చు వాళ్ళు గ్రహించడానికి వాళ్ళకి వినడానికి కొద్దిగా ఇంపైన మాటలుగా ఉండకపోవచ్చు కల్పన కథలు చమత్కారంగా చెప్పించకపోవచ్చు కామెడీ చేయకపోవచ్చు అని నువ్వు మాత్రము నువ్వు దేవుని దగ్గర ఎలాంటి ఉపదేశము పొందావో నువ్వు అలానే ఉపదేశించాలి ఎందుకంటే మనుషులు ఎదుట చూపించుకోవడానికో కాదు మనుషులు చూసి నిన్ను మెచ్చుకోవడానికి కాదు నువ్వు సేవలోకి వచ్చింది నేను పిలుచుకున్న దేవుడు కాదు ఆయన దృష్టికి నువ్వు యోగ్యుడిగా ఉన్నావా లేదా ఆయన చెప్పిన ప్రకారం నువ్వు చేస్తున్నావా లేదా అన్నదే మనం చూసుకోవాలి తప్ప ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు ఎవరు నీ గురించి గొప్పగా చెప్పినా ఉప్పొంగాల్సిన అవసరం లేదు అతిశయించాల్సిన అవసరం లేదు మతైసు వార్త పదిహేనో అధ్యాయము ఆరో వచనంలో మీరు మీ పారంచార్యము నిమిత్తమైన దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు లేరా ఈరోజు దేవుని వాక్యాన్ని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కల్పించి దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నారు ఇది శాస్త్రులు పరిచయలు చేసే గుణం స్వార్థంగా వాడుకుంటారు వాక్యాలు చూడండి మత్తాయిస్ వార్త పదిహేను అధ్యాయం ఏడో వచనంలో వేషధారులారా చూడండి దేవుడు అంటుండడు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నదన్నాడు దేవుడు ఎందుకంటే ఆయన ఎరిగింది కదా మీరు మనుషుల ఎదుట మీరు నీతిమంతులు అనిపించుకునే వాళ్ళు కాబట్టే దేవుడు మీ హృదయాన్ని ఎరుగునన్నాడు అందుకు దూరంగా ఉంది దగ్గరగా లేదు చూడండి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించు పద్ధతులు దైవ ఉపదేశములని భావిస్తున్నారు మనుషులు కల్పించేవి అవి వాక్యానుసారమా బైబుల్లో ఉన్నాయా లేవా అనేది పట్టది వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఎవరినో ఒకరిని గనులు అనుకుంటారు మూర్ఖ స్వభావం ఇది పోలేదు క్రైస్తవులకి మా మోసే కన్నా గొప్పోడివ మా అబ్రహాము కన్నా మా పితరులు అబ్రహాము కంటే గొప్పడివ ఈ గుంపు వంటనే ఉంది ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళకి మోసే గనుడు కానీ అంతకన్నా గొప్పవాడు కదా ఏ సుప్రభు చూడండి వీళ్ళు ఎవరు గనులుగా ఎంచుకున్నారో ఘనముగా ఎంచుకున్నారు వాళ్ళ చెప్పేదే వీళ్ళకి దైవోపదేశం ఇక దేవుని సత్యం వీళ్ళకి తలకెక్కదన్నట్టు ఒక రోజు ఎక్కుద్ది ఏం లాభం నీ జీవితంలో సర్వము సమస్తము అంతా నువ్వు పులిసిపోయిన మొద్దలాగా ఉండి ఏ రోజు కూడా ప్రభు చూచినప్పుడు ఆయన కంటికి యోగ్యుడిగా లేకుండా పులిసిన ముద్దలో ఉండి పులిసిన బోధ బోధిస్తూ నువ్వు దేవుని ఎదుట ఏం పొందుకుంటావు ఒక దినం ప్రభు పట్ల నీ పట్ల ప్రభు దగ్గర ప్రయాసానికి చూడండి మనుషులు కల్పించే పద్ధతులు దైవ ఉపదేశములని బోధించువారు ఒకవేళ నువ్వు ఉంటే నేనుంటే దేవుడు ఏం చెప్తున్నాడో నీకు స్పష్టంగా అర్థమవుతుంది వారు నన్ను వెర్దముగా ఆరాధిస్తున్నారు పని చేస్తే వ్యర్థమైతే ఏం లాభం నువ్వు పడిన పనిని బట్టి ప్రయాసాన్ని బట్టి దానికి లాభం ఉంటే ప్రతిఫలం ఉంటుంది ఈరోజు మనుషులు కల్పించిన విధానాలు మనుషులు కల్పించిన కట్టడులు మనుషులు చెప్పే సొంత విధానాలు బోధలు తలకెచ్చుకొని అవి దేవుడి చెప్పుకొని ఏ సుప్రభువా ఏ సుప్రభు అని అరుస్తున్నారు ఏసు ప్రభు ఎక్కడున్నాడు అక్కడ లేడు ఈరోజు నీ జీవితంలో నీలో కూడా ఏసుప్రభు లేడు ఎప్పుడో వెళ్ళిపోయిండు ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఘనంగా చూసుకోలేదు నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని అది దైవ ఉపదేశం అని గ్రహించలేదు నువ్వేమో ఏసు ప్రభువాసు ప్రభువ ఆ వేసుప్రభువ ఏసు ప్రభు అంటే ఏం లాభం నీకు దేవుడే కదా తన నోటితో చెప్పిండు నేనేమి ఉన్నవి లేనట్టు కల్పించుకొచ్చుకొని లేదా నా మైండ్ లో ఏదో పెట్టుకొని ఇక్కడ దేవుని వాకి ముందు నిలబడడానికి నేనే పట్టివాన్ని అందులో ఉన్నది చెప్పడానికి నాకు సమయం సరిపోదు ప్రభు ఇచ్చిన కృపను బట్టి కాబట్టి వ్యర్థముగా నువ్వు ఈరోజు నీ జీవితంలో ఆరాధిస్తున్నావేమో ఈరోజు నువ్వు దేవుని కన్నా దేన్ని ఘనంగా ఎంచుకొని ఏసు ప్రభువా అంటున్నావేమో ఆరాధన వ్యర్థము ఆ ప్రార్థన వ్యర్థము అది ప్రభు పట్ల నువ్వు చేసే ప్రయాసము వ్యర్థము అలాంటి సేవా జీవితమే నీకు వ్యర్థము మనుషులు కల్పించిన పద్ధతులు దైవ ఉపదేశములని బోధించువారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారని ఏషయ్య మిమ్మని గురించి ప్రవచించిన మాట సరియే కాబట్టి మత్తవార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచ్చినము వారి వారి జోలికి పోకూడది ఎవరు ఇల్లే మనుషుల్ని ఘనంగా చేసుకునే మనుషులు కల్పించిన బోధల్ని దేవుని బోధని భావించి దాన్ని బోధించే వాళ్ళు గుడ్డోలు జోలికి పోవద్దు ఈరోజు గుడ్డోళ్ళు మనలో ఉన్నారేమో ఈరోజు నువ్వు గుడ్డివాడివైనవేమో దూరదృష్టి లేని దేవుని ఉద్దేశాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క కోరికని ఇష్టాన్ని తెలుసుకోలేని గుడ్డివాడివి దౌర్భాగ్యుడివి దిక్కుమాలిన వాడవైనవేమో పైకి ఉంటారు ఇవి కూడా నేను ధనవంతుణ్ణి ధన చేసుకున్నాను నాకేంది కొదు అన్నట్టు ధీమాగా ఉంటారు ధీమాగా ఉంటారన్నట్టు గ్యారెంటీ అన్నట్టుగా కాబట్టి ఏసు ప్రభు చెబుతున్నాడు మత్తాయసు వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగో వచ్చినాము వారి జోలికి పోకుడి ఎవరికి ఈ శాస్త్రులు పరిచయుల్లాగా వేషధారకుల్లాగా ఉన్న వాళ్ళకి వారు గుడ్డి ఉండి గుడ్డి వారికి త్రోవ చూపువారంట గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన వారిద్దరు గుంటలో పడుదురు కదా నేను చూడండి పులిసిన బోధలో ఉన్నవాడు గుడ్డివాడు ఆ బోద నీలో ఉంటే నువ్వు గుడ్డివాడు మీ ఇద్దరు గుంటలో పడ్డారు ఈరోజు దేవుని బిడ్డలు అలా గుంటలో మనుషులు కల్పించినవి నీకన్నా గొప్ప ఆత్మీయుడు కావచ్చు ఆయన చెప్పింది దైవోపదేశం అని ఎందుకు అనుకుంటాం బైబుల్లో దేవుడు చెప్పినట్టుంటేనే అనుకుంటాం అలానే ఆ వ్యక్తిని గౌరవించడం కాదని బైబిల్లో చెప్తున్నా బెరియన్లు బైబుల్లో ఉన్నదాన్ని బట్టి పరిశీలన చేసిండ్రని చెప్పి పౌలు ని ఎగతాలు చేసినట్ట అది క్రమం అది నువ్వు నేను మారిస్తే అక్రమం అవుతుంది అన్నట్టు నిన్ను నేను ఎన్నడూ ఎరగనంటాడే శుప్రం గుర్తుపెట్టుకోవాలా ఈరోజు నీ జీవితంలో నువ్వు జాగ్రత్త లేకపోతే నష్టపోతాం పౌలు లాంటి వ్యక్తి వాక్యాన్ని ఉపదేశించినప్పుడు వీళ్ళు లేఖనాలు పరిశీలించిన దాన్ని బట్టి వీళ్ళు పౌలను అవమానపరిచినట్ట లేదా పౌలు కంటే వీళ్ళు గొప్పవాళ్ళు అన్నట్టు అది క్రమం అది ఈ గుడ్డి వాళ్ళు ఒకనొక దినంలో ధర్మశాస్త్రము ఇవ్వకుండా దానిలోది తెలియజేయకుండా వాళ్ళ ఇష్టము చొప్పున కానీ ఏసు ఈ రోజు మనకి ఎంత స్వేచ్ఛనిచ్చిండు ఫోన్లో మొబైల్లో బైబిల్ ఉంది చేతుల్లో బైబిల్ ఉన్నాయి కానీ దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడు లేని దాని కొరకు ప్రయాస పడ్డరు ఇప్పుడు ఉన్నవాడికి ఎవడికి కూడా ప్రయాసం లేదు ఇష్టం లేదు అంత టైం ఉంటాయి కదా ముందు అంత ఓపిక ఉందా కాబట్టి వారి జోలికి మీరు పోకండి వారు గుడ్డి వారై ఉండి గుడ్డి త్రోవ చూపేవాళ్ళు అగ్రపేటాలు గోరుకునేవాలు వాళ్ళు అగ్రస్థానాలు కోరుకునేవాళ్ళు పరలోక రాజ్యంని మూసేసిండ్రు వీళ్ళు వంచకులు చూడండి వీరు పరలోక రాజ్యాల్లోకి పోరు పోయే వారిని ప్రవేశించరు మనుషులు ఎదుట కనబడాలా మనుషులు ఎదుట నీతి మనుషుల ద్వారా వందనాలు పొందుకోవాలా ఒకటి ద్వారా ఒకడు మెచ్చుకోవాలా దీని కొరకు సేవ చేసేవాళ్ళు దీని కొరకు దేవుణ్ణిలో ఉండేవాళ్ళు మనుషులు కల్పించిన బోధన దైవ ఉపదేశాలుగా భావించేవాళ్ళు ఏ రోజు కూడా దేవుణ్ణి విగ్రహంగా చేసుకొని క్రీస్తుని వాళ్ళ హృదయంలో వాళ్ళ జీవితంలో ప్రతిష్ఠించుకోరు వీళ్ళు కూడా దేవునికి చోటు చూడండి యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనము ఏసు వలివల కొండకు తెల్లవారగానే ఏసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరు ఆయన యుద్ధకు వచ్చిరు గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను పరిశయులను వ్యభచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి బోధకుడ ఈ స్త్రీ వ్యభిచారం చేయిచుండగా పట్టబడెను అట్టి వారిని రాళ్లు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించను కదా ఆయనను నువ్వేమి చెప్పుచున్నావని అడిగిరి ఆయన ఆయన మీద నేరము మోపవలనని ఆయనని శోధించు చూ ఎలాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద బ్రేలుతో ఏమో రాయిచుండెన్ వారు ఆయన్ను పట్టు వదలగా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పాను మరలా వంగి నేల మీద రాయిచుండాను వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లి ఏసు ఒక్కడే మిగిలేను ఆ స్త్రీ మధ్యన నిలబడెను ఏసు తల ఎత్తి చూచి అమ్మ వారెక్కడున్నారు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనిను అందుకు ఏసును నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇకను పాపము చేయకమని ఆమెతో చెప్పిండు ఒక స్త్రీ ధర్మశాస్త్రం చెప్తుంది వ్యభిచరింపకూడదు అది ఒక ఆజ్ఞ ఇది ధర్మశాస్త్రంలో దేవుని ద్వారా అనుగ్రహించబడిన పది ఆజ్ఞల్లో ఈ వ్యభిచరింపకూడదు అనేది ఒక ఆజ్ఞ ఈ ఆజ్ఞ ఏం అతిక్రమించి వ్యభిచారం చేస్తుంటే వీళ్ళు పట్టుకొని ఆయన దగ్గర తీసుకొచ్చినారు కాబట్టి ఏసు ప్రభు చెప్పిండు కదా మీ హృదయాలు నేను ఎరుగును అన్నాడు కదా కాబట్టి వాళ్ళ హృదయాన్ని ఎరిగినడు కాబట్టి మీలో పాపం లేని ఆ స్త్రీ మీద రాయి వేయొచ్చు అంటే ఏ ఒక్కడు కూడా రాయి వేసేలాగా వాడి మనస్సాక్షి ఒప్పుకోలేదు వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దట్టి ఎవడు రాయలేదు చూడండి కాబట్టి వీళ్ళు పాపంలో ఉన్నారు పాపంలో ఉన్నవాడు పులిసిన పిండిలో ఉన్నవాడు ఆ బోధ తింటే ఆ బోధ గ్రహిస్తే తీసుకొని మనం కడుపులో పోగొట్టుకుంటే మనం రోగాల పాలైపోతాం వాడిలో ఉన్న ప్రతి స్పిరిట్లు మన కడుపులోకి వస్తాయి మనలోకి వస్తాయి అన్నట్టు అందుకు దాన్ని రొట్టెలతో పోల్చండు రొట్టెందుకు ఆహారం కదా దాంతో పోల్చి అంటే బోధలు అంత ప్రమాదకరమైనవి మనమున్నది యేసు ప్రభు యుగ సమాప్తిలో ఆయన రాకడ దినంలో ఇది నమ్మే కాలం కాదన్నట్టు మోసపోయే కాలం ఆ మోసము నా ద్వారా రావచ్చు మీలో ఎవరి ద్వారా నాకు రావచ్చు నీ మట్టుకు నువ్వు జాగ్రత్త పడాల నువ్వు వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించాల ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రతిదీ అడిగి రుజువుపరుచుకునేలాగా నీ ఆత్మీయత ఉంటే తప్ప నువ్వు మోసపోయిన చూడండి ఎందుకు యేసుప్రభు ఆ మాట చెప్పిండంటే మత్తాయిసు వార్త ఇరవై ఒకటి నలభై ఐదు ప్రధాన యాజకులను పరిసేయులను ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్మును గురించే చెప్పిందని గ్రహించి ఈ రోజు కూడా ఎట్లాంటి ఉన్నారేమో మనలో కూడా ఏదన్నా చెబితే మా గురించే చెప్పిండు ఇప్పుడు ఏం చేస్తున్నారు మా గురించే చెప్పిండు అని గ్రహించి ఆ వ్యక్తి మీద ఎలాంటి విధానము యేసుప్రభు మీద ఉన్న విధానమే మన మీద ఉంటది లోకము నన్ను ద్వేషిస్తుంది ఎందుకు దాని క్రియలు నేను చెడ్డవని చెప్పినాను కాబట్టి మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తుంది మీరు కూడా అదే చెప్తారు కాబట్టి నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నట్టు కానీ అలానే ఏసు ప్రభు సత్యం చెప్పలేదా తండ్రి ఉద్దేశాన్ని చేయలేదా ఈరోజు నువ్వు నేనేమి స్పెషలేం కాదు వింతేం కాదు కదా ప్రభువుని పోలి నడుచుకుంటే అన్ని ఆయన అనుభవాలే ఉంటాయి చూడండి మత్తాయసు వర్త ఇరవై అధ్యాయం నలభై ఆయనను పట్టుకున్న సమయం చూచిచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తని ఎంచిరి గనుక వారిని భయపడ్డారు ఆయనను పట్టుకోవడానికి ఎందుకు వీళ్ళు సమయం కనిపెడుతున్నారంటే మత్తాయసు వార్త పన్నెండు పద్నాలుగు పదిహేను అంతటా పరిశైలు వెలుపలకు పోయి ఆయనను ఎలాగో సంహరింతమా అని ఆయనకు విరోధంగా చూడండి నరహత్య చేయకూడదు అన్నాడు అది పాపం కదా ఈ స్త్రీ వ్యభిచారంతో పట్టబడింది వ్యభిచరించిన అది పాపం నరహత్య చేయడం కూడా పాపమే కదా ఈ ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఎట్లా అనుగ్రహించబడిందో ఆమె ధర్మశాస్త్రాన్ని బోధించనాం కానీ నువ్వు బోధించే వాడివి మీరు నన్ను ఎట్లా దురాలోచన కలిగి నాకు విరోధంగా నన్ను పట్టుకొని నన్ను చంపాలని చూస్తున్నారు అది యేసు ప్రభుకి తెలుసు అన్నట్టు ఈరోజు మీలో ఎంతమంది నన్ను ద్వేషిస్తున్నారు మీరు నన్ను ద్వేషించినారంటే మీరు నన్ను చంపేసినట్టు అన్నట్టు ఆల్రెడీ చచ్చిపోయిన వాడిని చంపేది ఏముంది నువ్వు చంపి పాపం చేసుకుంటున్నావు చూడండి ఈహన్సు వార్థ మూడో అధ్యాయం ఒకటో వచనంలో యూదుల అధికారి అయిన నికోదేమను పరిసేయుడు ఒకడుండేను అతడు అర్ధరాత్రి ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ నువ్వు దేవుని యుద్ధం నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము దేవుడు అతనికి తోడై ఉంటే కానీ నువ్వు ఏమి చేయుచున్న ఈ సూచ్యక్రియలు ఎవడు చేయలేడని అతనితో చెప్పాను అందుకు ఏసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అందుకు నికోదమను ముసలవాడు మనుషుడు జన్మించగలడు రెండవ తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా ఇతను ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడయ్యుండి వాక్యం తెలియట్లే మనుషుడు మరలా రెండోసారి ఎట్లా జన్మిస్తాడు మరలా తల్లి గర్భంలో ప్రవేశించగలడని చూడండి అడుగుతున్నాడు ఏసు ఎట్లా నేను ఒకడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయున్నది చూడండి అందుకు యోహోను స్వార్థ మూడులో తొమ్మిది అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడగగా ఏసు ఇట్లా నేను నువ్వు ఇస్రాయేల్ కు బోధకుడు వై ఉండి వీటిని ఎరగవా అంటే దాని అర్థమైంది చెప్పేవాడు ఎవ్వడికి వాక్యం ఎరగడు ఈరోజు వాక్యము ఎరగకుండా నువ్వు ఏం చెప్తున్నావు ఏం ప్రకటిస్తున్నావు ఏం బోధిస్తున్నావు ఈరోజు లేరా నికోదయం లాంటి వాళ్ళు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వాటిని వివేచించలేని వాళ్ళు గ్రహించలేని వాళ్ళు చూడండి లూకాసు వార్త పది ఇరవై ఐదు ఇదిగో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడ నిత్య వారసుడగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను శోధించు అడిగాను అందుకు ఆయన రాయబడి ఉన్నది నువ్వేమి చదువుచున్నావని అతన్ని అడుగుతున్నాడు అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలనని నిన్ను వల్ల నీ పొరుగు వాన్ని ప్రేమిపవలని అని రాయబడి ఉన్నదని చెప్పిను అందుకు ఆయన సరిగా ఉత్తరం ఇచ్చితివి అలాగు చేయము అప్పుడు జీవించదవు ఆజ్ఞలు పాటించిన వాడు చచ్చిన వాడన్నట్టు వాడిలో జీవం లేదన్నట్టు ఆయనని ఎరిగుండి ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు అంటే అబద్ధంలో ఎప్పుడు జీవం ఉండదన్నట్టు మరణం ఉంటది సత్యంలో ఉన్నవాడు పాటించే వాళ్ళలోనే జీవం ఉంటది కాబట్టి వాడు దేవుని ద్వారా జీవించగలడన్నట్టు అందుకు వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలన్నట్టు కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకున్న అతడు అవును కానీ నా పొరుగు వాడవడని అడుగుతున్నాడు ఒకడేమో ఇవి ఎలా సాధ్యము నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా రావాలని అడుగుతున్నాడు నువ్వు ఆజ్ఞలు చెబుతూ ధర్మశాస్త్రంలో ఇదే రాయబడింది నేను ఇదే చదివినానని చెప్పుకుంటూ దేవుని ఎదుట ఏదో నీతి మంతుల్లాగా చూపించుకోవడానికి నా పొరుగువాడు ఎవడన చూడు పొరుగువాడు ఎవడో తెలియనివాడు మన పొరుగువాడిని ప్రేమించగలడం ఇది అబద్ధం కాదా ఈరోజు వాక్యం చెప్పే వాళ్ళందరూ నిజంగా వాళ్ళ హృదయాలు బాగున్నాయా దేవునికి వాళ్ళలో పాపం లేకుండానే ఉందా వాళ్ళలో ఉన్న చెడుతనం పోకుండానే ఉందా వాళ్ళలో ఉన్న శరీర కోరికలు శరీర వ్యామోహాలు పోకుండానే ఉన్నాయా లోకానుసారమైన జీవితం పోకుండానే ఉందా అందుకు అపద్ధికులు ఈరోజు ఆ వీళ్ళ నీతి కన్నా నీ నీతి అధికం కాలేదనుకో ప్రభు చెప్పిన మాట ఒకటే నువ్వు పరలోక రాజ్యానికి అనర్హుడవు చెప్పే నేనైనా వినే మీరు ఎవరైనా కాబట్టి ఈ విధానాల్లో నువ్వెక్కడున్నావో ఈ విధానాల్లో నువ్వు ఎక్కడున్నావో అగ్రపేటాలు కోరుకుంటున్నావేమో నన్ను చూసి మనుషులు కనబడాలని మనుషులు నన్ను మెచ్చుకోవాలని వాళ్ళ ఎదుటి నువ్వేదో నీతి మంతుల్లాగా వాళ్ళు ఎదుటి ఏదో నువ్వేదో చేసినట్టు ప్రయాసపడుతున్నావేమో మనము మనుషులను సంతోష పెట్టాలనిసే అవసరం వస్తే ఈ సేవ చేయకుండా నీ మట్టుకు నువ్వు రక్షణ తగినట్టు ఉండడం నీకు ఉత్తమం ఎందుకంటే కఠినమైన తీర్పు పొందకుండా తప్పించుకున్న వాడి అది నీకు ఉత్తమము అనుకూలము నీకు మేలు అన్నట్టు మనుషులు సంతోష ఎదుట నేను నీతిమంతుడిని అనిపించుకోవాలా మనుషులు నన్ను ఘనంగా ఎంచుకోవాలా నా గురించే చెప్పుకోవాలా నేనే హృదయంలో ఉండాలని కాదు నువ్వు ఏసుక్రీస్తు ప్రభుని ప్రతిష్ఠించడానికి సత్యములోనికి వాళ్ళని ప్రతిష్ఠించడానికి దాస్యము కింద కాడి కింద ఉన్న వాళ్ళని ఆయనలోనికి త్రోవ తప్పిన వారిని ఆయన వైపు మళ్లించడానికి అంతే తప్ప నువ్వు నేను కాదు హృదయాల్లో ఉండాల్సింది నిన్ను నన్ను గురించి కాదు మనుషులు చెప్పుకోవాల్సింది వాక్యం దేవుడి గురించి చెప్పుకోవాలి వాక్యం దేవుని విధానం గురించి వాళ్ళు తెలుసుకోవాలి దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడిండు దేవుడు అనాలే తప్ప నీ పేరు నా పేరు మన పేరు ఎత్తినవంటే నువ్వు శరీర సంబంధం అన్నట్టు కాబట్టి ఈరోజు శాస్త్రులు పరిచయులు పులిసిన పిండి కలిగిన వారు వాళ్ళు గుడ్డివారు అగ్రపీఠాలు అగ్రస్థానాలు కోరుకునేవారు మనుషులు ఎదుటో వందనాలు బోధకులని పిలవడానికి ఎంత కాడికి వాళ్ళ ఉనికిని వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ప్రయాస పడేవాళ్ళు వాళ్ళలో పులుపు వాళ్ళు ప్రకటించే బోధలో పులుపు ఉంది వాళ్ళు ధర్మశాస్త్రం మీద కూర్చుండే వాళ్ళే తప్ప చేయనివారు పాటించని వారు ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈరోజు మనం దేవుని ఎదుట ఎలా ఉన్నా చెప్పేవాడిని బట్టి వాక్యాన్ని వినేవాళ్ళైతే మీరు మారరు మీరు మారరు మీరు ప్రకటించే బోధలు కూడా ఎవరికి ఏమి ఎందుకంటే నువ్వు అపద్ధికుడివి కదా కాబట్టి ఈరోజు నీ జీవితము నా జీవితము దేవుని ఎదుట ఎలా ఉంది ప్రభా నాలో ఏమన్నా నేను అతిశయించుకుంటున్నాను నాలో ఏమన్నా పులిసిన పిండు ఉందా నేనేమన్న అగ్రపీఠాన్ని అగ్రస్థానాని కోరుకుంటున్నానా నేనేమన్నా మనుషులకు కనబడాలని మనుషులు ఎదుట చూపించుకోవాలని వాళ్ళ ద్వారా తండ్రి సంతోషపరచాలని నేను మనుషులని ఈ లోకంలో ఉన్న వాటిని నేనేమన్నా ఘనంగా ఎంచుకుంటున్నానా తండ్రి నేనేమన్నా మనుషులు కల్పించిన వాటినే నీ ఉపదేశం అని భావిస్తున్నానా ఆ ధర్మశాస్త్రోపదేశకులు ప్రకటిస్తున్నప్పటికీ దాని వాక్యం అర్థం తెలియని వారిగా ప్రకటిస్తున్నాను ఈరోజు నేనేమన్నా అట్లా ఉన్నానా ప్రభా ఈ వాక్యాల్లో ఏ వాక్య నా జీవితం ఉందయ్యా నాతో మాట్లాడయ్యా నాకు చూపించయ్యా నేను సరి చేసుకుంటాను నాయనా తండ్రి నా నేను ఈ వాక్యాన్ని విన్న నేను ఈ వాక్యాన్ని గ్రహించుకొని నా హృదయంతో సంతోషించి నీ నా మనసు నీ వైపు తిప్పుకుంటాను ప్రభ అప్పుడే నా శరీర రోగమైనా ఆత్మీయ రోగమైనా నాకు స్వస్థత వస్తుంది అన్న ఈ సత్యం తెలిసిన నువ్వు దేవుని ఎదుట మోకాళ్ళ నుండి ప్రార్థించు ప్రార్థించకుండా నువ్వు ఉన్న తలంలో ధీమాగా కూర్చున్నావు ఒక దినం దేవుడు కూడా నీ ఎదుట ధీమాగా కూర్చొని నిన్ను శిక్షిస్తాడు ఈరోజు నువ్వు ఆయన మాట వినకపోతే రేపు నీ మాట ఆయన వినడు ఈరోజు ఆయన చెప్పింది నువ్వు తీసుకోలేకపోతే రేపు నువ్వు చెప్పింది దేవుడు తీసుకోలేడు అయ్యా అయ్యా తలుపు తీయమంటే దేవుడు ఏమన్నాడు ఈరోజు నీ పరిస్థితి అలా అవుతుంది ఈరోజు నా పరిస్థితి అలా అవుతుంది ఈరోజు అలా ఉన్న వారందరి పరిస్థితి అలా అవుతుంది కాబట్టి ఈరోజు పరిచయలు శాస్త్రం లాంటి జీవితం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా వారి నీతి కంటే నీ నీతి అధికం కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవన్నాడు కాబట్టి బోధలోగాని ఏ విషయంలో ఈరోజు ఈ వాక్య దేవుని ఎదుట నువ్వు ఆయాసకరంగా ఉన్నావేమో నీలో ఏమైనా దేవుని ప్రకారంగా ఉండలేనిది ఉందేమో ఇది గొప్ప ధన్యత భాగ్యము ఇవి విడిచిపెడితే ఈరోజు మనల్ని ప్రభు క్షమిస్తాడు కనికరిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట సాగిలపడండి ఆయన ఎదుట సాస్తాంగం నమస్కారం చేయండి ఆయనకు వినయము విధేయత చూపించండి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అన్నాడు తన్ను తను తగ్గించుకుని వాడు తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడన్నా ఈరోజు విరిగిన హృదయంతో దేవుని ఎదుట ప్రార్థించు యథార్థంగా ప్రభావ ఇట్లా కొన్ని వాక్యల్లో నేను లేను ప్రభ నన్ను క్షమించయ్యా అని యథార్థంగా దేవునికి ప్రార్థించండి హృదయపూర్వకంగా నిజం వలికి సత్యముతో దేవుణ్ణి ప్రార్థించండి పాపాలు కప్పి మీ బలహీనతలు కప్పిపెట్టుకుంటూ మేమే నీతిమంతులం మీరు ఉంటే మీకే ఫలం లేదు ఆ పరిసయుడు ప్రార్థన దేవుడు వినలేదు సుంకరి ప్రార్థన విన్నాడు ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వు సుంకరిలాగా ప్రార్థించాల దేవుని దృష్టిలో నేను నువ్వు తగ్గించుకోవాలా ఈరోజు నీలో పశ్చాత్తాపం కలిగిన హృదయం కలగాల మారు మనసు కలిగిన హృదయం కలగాల వాక్యానికి లోబడిన జీవితం కలగాల అప్పుడే ప్రభు నీ ప్రార్థన వింటాడు అప్పుడు ప్రభు నీ ప్రార్థన తీసుకోగలుగుతాడు లేకపోతే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు నీ హృదయం దేవునికి దగ్గర గలేదు నీ జీవితం దేవునికి దగ్గరగా లేదు నువ్వు చేసే ఏది దేవునికి సంతోషపడేలాగా ఆనందపడేలాగా దేవుని చిత్తాన్ని దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేలాగా లేదు కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ మనసులో ఒక్క నిమిషం అన్నా ప్రార్థించండి ఇది దేవుని ఎదుట విన్నదాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడిన స్వరం కాబట్టి ఒక్క నిమిషము హృదయపూర్వకంగా ప్రభావ మీ అంతరంగంలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీలోకి వెళ్ళి మిమ్మల్ని పరిశోధించుకొని శోధించుకోండి ఏ చిన్నదాన్న నీలో దొరుకుతుందేమో తీసివేయడానికి ఇది నీకు మేలు మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కనికరం గల దేవ ఇంతవరకు తండ్రి నీ స్వరం ద్వారా దేవ మాతో మాట్లాడడం పరిశుద్ధాత్ముడా అయినా తండ్రి నేను మోకాలుండి చెప్పి ప్రకటించింది నేనైనా కానీ ప్రభ నా స్థానంలో నువ్వు ప్రకటించిన అయినా చెవులు గలవాడు తండ్రి ఈ వాక్యాన్ని విని గ్రహించును గాక తండ్రి ఆత్మ సంబంధమైన ఆత్మ తండ్రి ఈ సంగమతో చెప్పుచున్న మాట విని గ్రహించును గాక దేవ ప్రభ నాలో కఠినతనం ఉంటే తొలగించు దేవ మాలో రాతి గుండె ఉంటే తొలగించే మాంసపు గుండె మాకు దయచేయ యదార్థమైన హృదయం విరిగి నలిగిన హృదయం దేవా మాకు దయచేయండి నేను మేము నిష్కప్టులుగా ఉండాలా నిందారహితులుగా ఉండాలా ప్రభ తండ్రి ఈ లోకంలో ప్రభ నేనా మేము నైనా నీ నామాన్ని గనపరిచే వారిగా మేము ఉండాలే తప్ప తండ్రి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టే వారిగా నీకు భయపడని వారిగా నీకు లోబడని వారిగా నీ ఎందు విధేయత చూపించని వారిగా పరిశుద్ధులుగా కాకుండా అపవిత్రులుగా ఉంటే ప్రభ కలబరి శిలువలు ఎంతగానో నువ్వు మా కొరకు ప్రయాస పడినవుతండ్రి ఎంతో బాధ శ్రమ తండ్రి మా కొరకు నువ్వు ఆ శిలువలో భరించినవుతాండ్రి నిందలు అవమానాలు సహించినవు దేవ బట్ అన్నిటిలో కూడా నువ్వు ఆనందాన్ని ఎత్తుక్కున్నావు ప్రభ మమ్మల్ని రక్షించుకున్న ఆ ఆనందాన్ని ప్రభ విలువ లేని జీవితాలకు మాకు విలువ తండ్రి ఏ పాటి వాళ్ళం ఈ లోకంలో పనికి రాని మమ్మల్ని పిలుచుకున్న దేవా వందనాలు ప్రభ ప్రభ ఏ విషయంలోనైనా నీ నామాన్ని తండ్రి మేము దొంగిలించే వారిగా నీకు రావాల్సిన ఘనతను దొంగిలించే వారిగా తండ్రి నీ ఎదుటనైనా మేము నీతి మంత్రులుగా ఉండాలి తప్ప మనుషులు ఎదుటైనా మేము నీతి ఉండొద్దు మనుషుల దృష్టికి కనబడాలని మేము చెయ్యొద్దు అగ్రపీఠాలు అగ్రస్థానాలు మేము కోరుకోవద్దు దేవా తండ్రి వాక్యాన్ని చెప్పే మేము అందులో ఏం రాయబడుతుందన్న మర్మము సత్యము తెలుసుకొని మేము చెప్పాలా ప్రభ తండ్రి మాలో ఎలాంటి పులిసిన పిండి ఉండొద్దు ప్రభా మేము నైనా అనేకులని నీ రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయాసపడలే తప్ప మేమే అందులో ప్రవేశించకుండా ఒక అడ్డులాగా ఉండద్దు ఈరోజు మా బతుకులు మా జీవితాలు అరీతిగా నీ సన్నిధులని ఎదుట ఉంటే తేవా మమ్మల్ని క్షమించండి శాస్త్రులు కలిగిన గుణగణాలు తండ్రి పరిశైలు కలిగిన గుణగణాలు వారి నీతి వారి ఆలోచనలు వారి తలంపులు వాళ్ళ హృదయం వారి జీవన వాళ్ళు నీ పట్ల ఉండే జీవితం ఈరోజు మేము కలిగి ఉంటే ప్రభా అవి ఏసుక్రీస్తు నామంలో దేవ మా నుండి దూరం అవును గాక తండ్రి క్రీస్తుని పోలి మేము నడుచుకునే జీవితం మాకు దయచేయండి దేవా క్రీస్తు కలిగిన మనసును ఆయన మాకు ధరింపజేయండి క్రీస్తులో ఉన్న సాత్వికమును మీరు మాకు దయచేయండి క్రీస్తులో ఉన్న వినయాన్ని మాకు దయచేయండి తండ్రి మిమ్మల్ని మేము ధరించుకోవాలా మీ ప్రేమలో పరిపూర్ణతలో సంపూర్ణతలో మేము ఉండాలా మీ అడుగు జాడలే మేము ఉండాలి మీరు ఎలా ఈ లోకానికి మాదిరిగా ఉన్నారో తండ్రి మేము అలా మీలాగా మాదిరిగా ఈ లోకానికి ఉండాలా ప్రభా కాబట్టి మీ వలే ఉండే జీవితము మీ వలె నడుచుకునే జీవితము ఆయన ఎలాగూ ఉండునో తాను అలాగే నడుచుకున్న బద్దుడై ఉన్నాడన్నావు తండ్రి నువ్వు నడుచుకున్న ఆ మార్గమే మేము నడవాలా తండ్రి కాబట్టి నీకు వేరుగా ఉండే జీవితం మాకుంటే దూరం చేయండి మాలో ఏమైనా పాపం ఉంటే క్షమించండి పులిసిన బోధం ఉంటే క్షమించండి అబద్ధమైన జీవితం మనలో ఉంటే క్షమించమండి ఈ వాక్యాన్ని ప్రభా ఇది ప్రభు వల్ల కలిగిందని సంపూర్ణంగా స్వీకరిస్తూ తండ్రి తండ్రి ఈ దినం నీకు వంద కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఏసు క్రీస్తు దేవా నీకు ప్రార్థించినైనా అడిగి వేడుకుంటున్నాను తండ్రి మన ప్రభు అయిన కృప సమాధానం పరిశుధాత్మ నడిపింపు సహవాసం మనకు అందరికీ సదాకాలం తోడిను గాక ఆ మెయిన్ ప్రెజ్లాండ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి